్రహ్మస్తాదీమగాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాచార్యపే కరు పరంపరా ్యాయే పాత్రమో బలమింద్రియాణ సర్వాణి బ్రహ్మ పనిషదన్ మాహం బ్రహ్మ నిరాకూయా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరమస్కరణం మేస్ నిరే ఉపనిషత్సూ ధర్మాయ శిశా తి ఆ టేబుల్ మీద చాందో జీవనిషత్తు ఇలాంటి పుస్తకం ఉంటుంది కాంగ తీసి వారికి పన్నెండో ఖండలో ఉన్నాము దాంట్లో ఆరోవ మంత్రం ఆఖరి మంత్రం ఆ ఖండకి ఆరో మంత్రం ఆఖరిది దాంతో ఇంద్ర ప్రజాపతి సంవాదము అనే ఈ భాగం పూర్తయిపోతుంది ఆ మంత్రం ఏంటంటే నెంబర్లు హిందీ నెంబర్ లో మంత్రవన్నము తం వా ఏత ఆత్మానముసతే తస్మాత్వేకా ఆప్తా సర్వే కామాకానాప్న సర్వాంశ కామాన్ యస్తమాత్మానమను విద్యా విజానా ప్రజాపతివాచ ప్రజాపతివాచ मंत्र भाष्य चूस्ट भाष्यम यस्मा इंद्रय प्रजापति इंद्रुड़ प्रजापति द నూట ఒక్క సంవత్సరాలు గురుకుల వాసం చేసి ఈ ఆత్మస్వరూపాన్ని ఉపదేశం పొంది ఉన్నాడు ప్రజాపతి గారు చెప్పారు అతను ఆత్మస్వరూపం వచ్చింది అని ఆయన తెలుసుకున్నాడు ఇంద్రుడు జ్ఞాని అయినాడు ఈ ఇంద్రుడు పురాణ ఇంద్రుడు కాదు పురాణ ఇంద్రుడు చాలా గడబిడ ఇంద్రుడు ఇక్కడ వైదిక ఇంద్రుడు పజన్యాధిపతి ఈయన దేవతలకి ప్రభువు పజన్యాధిపతి అంటే వర్షానికి అధిపతి అంటే థండర్ బోల్డ్ అది వగ్రమంతే అంటే పిడుగు మెరుపు కలిసి వస్తుంది సరే దాన్ని వజ్రము అంటారు అది నిజంగా వజ్రంలాగే ఉంటుంది అది ఎవరి మీద పడింది అంటే వాళ్ళు కథమైపోతుంది చెట్టు మీద పడితే చెట్టు పోతుంది అలా మిగపడి ఉండగానే చెట్టు మాడిపోతుంది అంత అంత పవర్ఫుల్ ఎలక్ట్రికల్ ప్రెసిడెంట్ ఎలక్ట్రికల్ ఫోన్ అనమాట ఇంకేంటే దానికి వగ్రహం చాలా డేంజరస్ సో అది ఆయుధం పద్దెనియాధిపతి అయిన ఆయుధం దేవత దేవతా స్వరూపం అంటే ప్రకృతి శక్తిని దేవతలుగా ఆరాధించేటువంటి సందర్భం ఆ ఇంద్రుడు వేరు ఆ ఇంద్రు ఆ పురాణ ఇంద్రుడు ఎలా వచ్చిందా అని నేను ఆలోచించా ఏ పని కదా వేరే పని ఆలోచిస్తూ ఉండడమే పని నాకు ఇంద్రుడు అహల్యా కథ ఒకసారి అది చాలా అందమైన కథ వైదికమైన కథ అది రామాయణంలో వస్తుంది రామాయణము అంటే వేదాలకు చాలా దిగ్గరగా ఉంటుంది పురాణాల వేదాలకు కొంత గ్యాప్ లో కనపడి రామాయణము అటు వేదాలకి ఇటు పురాణాలకి మధ్యలో ఒక అభివృద్ధిగా ఉంటుంది ఆది కావాలి రామాయణంలో ఇది కాసొస్తుంది ఇంద్రుడు హల్య ఆ గాస రకాల చక్కని అంతరాష్టం ఉంది హల్యా అంటే దిన్నిన భూమి హలము హలము అంటే నాగలి నాగలితో దున్నిన భూమి హయ్య నాగలితో దున్నని భూమి అహయ్యే ఇప్పుడు మీకు ఈ రోజుల్లో కొంచెం అంతటా జనావాసాలు పెరిగాయి మీరు ప్రాచీన కాలంలో చూసుకుంటే చిన్న చిన్న గ్రామాలు ఉండేవి గ్రామానికి గ్రామానికి మధ్యలో కొన్ని వందల మైళ్ళ దూరం మైండ్ కిలోమీటర్లు అడవులు ఉండేవి అడవి మార్గమే ఉండేవి అంటే మన పాత కథలు అడవి కథలే ఎక్కువ ఉంటాయి ఒక అడవిలో అదే ప్రతి కథ అలాగే దిగిపోతుంది ఎందుకంటే చుట్టూ అడవులు ఉండేవి ఈ అడవులలో ఉన్న భూమి ఎక్కువగా ఉంటుంది ఈ దుమ్మిన భూమి ఒకసారి ఉంటుంది ఈ గ్రామంలో వాళ్ళు ఏం చేస్తారంటే చెట్లు కొట్టేసి చదువును చేసుకుని దున్నుకుని పండించుకుని తింటూ ఉంటారు మిగిలిన భాగం కూడా నాగని తగలనే నేల అహల్య ఇది హల్య ఈ ఇంద్రుడు వర్షించినప్పుడు ఈ అడవుల కారణంగానే వర్షిస్తుంది అడవులను బట్టే వర్షం పడుతుంది అడవులకి పద్దెనిమిదికి ప్రేమ ఎక్కడైతే అడవులు దట్టంగా ఉంటాయో అక్కడ పద్దెనిమిది వర్షిస్తారు అది ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఇంద్రుడికి అహూ్యం ఉండే సంబంధం దాని నుంచి పరోక్షంగా అంటే ఈ అంతరాధాన్ని మనస్సులో ఒక అర్థం ఇంద్రుడు అహూల్యాన్ని ఏమో ఇంతే లోకి ఒక క్యారెక్టర్స్ కూడా ఉంటాయి ఏమంటే తర్వాత ఈ విధంగా ఏమవుతుందంటే ఈ గ్రామంలో ఉన్న ఆయన ఆ అడవిలో నుంచి కొంత భూమిని తాను లాక్కుందామని ట్రై చేస్తాడు అడవిని కొట్టి తన కొంత భూమిని తన చదువును చేసుకుని వ్యవసాయానికి చేసుకుందుకు ఈయన ట్రై చేస్తాడు ఈ వర్షాలు పడిపోయి ఈయన తన తన లాయక్ వ్యవసాయానికి లాయక్కగా చేసుకున్నటువంటి భూమిని వర్షాలు పడిపోయి దుబులు అన్ని బాగా పెరిగిపోయి మళ్లీ పద్దెనిమిదిపతి ఆ భూమిని అహల్య భాగం కన్నా ఆయన లాగేసుకుంటూ ఉంటారు సో అడవులు అధికంగా ఉన్నప్పుడు అడవులు విస్తరింప చేసి ఉంటారు జనావాసాలు ఎక్కువైపోతే వీళ్లు విస్తరింపు చేసి అడవులను ఆశ్రయం ఉంటారు ఇప్పుడున్న పరిస్థితికి అప్పుడున్న పరిస్థితి ఒక్క పదిహేను రోజులు మహర్షి లేకపోతే ఆయన ఆశ్రమం అంతా అడవిలో కలిసిపోతున్నారు అడవి కుచ్చేస్తుంది So it's a fight between the forest and the, the jana-vasa. In living place, the forest is a fight. Forest is a little less. It is the reverse fight. Jana-vasa is a fight. This is why we are not going to be a human. That's why we are talking about it. We are talking about the regular law. We are talking about the dayanam dasarasthuti. ఆది సమాజ్ ఫౌండర్ దాని మీద చక్కని వివరణ ఇచ్చారాయన ఆ రుగ్వేదించి రామాయణంలోకి వస్తుంది అక్కడతోటి మన హిందూ సమాజం యొక్క పతనం కూడా ప్రారంభమైంది ఆ తర్వాత దాంతో ఇంకా పిచ్చి పిచ్చి కథలన్నీ ఒకసారి అహల్య గాథను మీరు మిస్ అయ్యారో దాని స్పిరిట్ను మీరు ఎప్పుడైతే మిస్ అయ్యారో ఇంకా ఇంద్రుడిని పట్టుకుని ఏదేవోవో గాథలు రాసుకుంటూ పోవటం ఆ రకంగా ప్రాబ్లమ్స్ క్రియే కాబట్టి ఆ ఇంద్రుడు కాదు ఇంద్రుడు అంటే ఇక్కడ జ్ఞానం కౌశీతీ ఉపనిషత్తులో ఇంద్రుడు ప్రతబ్దన మహారాజుకు ఆత్మ విద్యను బోధిస్తాడు ఎలాగైతే యమధర్మరాజు నచికేతస్సు బోధిస్తాడో ఆ విధంగా కాబట్టి జ్ఞాని ఇంద్రుడు ఆత్మజ్ఞానాన్ని పొంది దేవలోకానికి తిరిగి వచ్చాడు ఆయన దగ్గర దేవతలందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని పొందినారు ఆయన దగ్గర తెలుసుకున్నారు అంతేతనే వాళ్ళు దేవతలు ఆత్మజ్ఞానము ఉన్నవారు దేహానికి మనస్సుకి అతీతమైన ఆ చైతన్యమునందు నిలిచి ఉంటాడు వాడు దేవత ఆత్మ జ్ఞానం లేని అజ్ఞాని దేహమే తాను అనేటువంటి ఆ అజ్ఞానంలో బతుకుతో దేహము యొక్క దేహమే తాను ఎప్పుడైతే అవుతాడో దేహమునకు దేహమునకు భోగాన్ని కలిగించే వాటి ఎందు ఆసక్తి గలవాడై ఆ ఇంద్రియ భోగముల ఎందు తగుల్కొని బతుకుతూ ఉంటాడు వాడిని అసుగుడు అని అంటాడు సో దేహాభిమానము వర్సెస్ దేహాభిమానములకు అతీతమైన ఆత్మనిష్టండు దేహాభిమానం గలవాడు అసురుడు దేహాభిమానానికి అతీతమైన ఆత్మనిష్ట గలవాడు దేవత దేవతలకి గురువు ఇంద్రుడు ఇంద్రుడికి గురువు ప్రజాపతి గారు ప్రజాపతి అంటే ఈశ్వరుడు నిరణ్య గర్భ తర్వాత అసురులకి అసురులకి గురువు విరోచనుడు విరోచనుడు అంటే విశేషం రోచతయితే విరోచన బాగా డ్రెస్ అది చేసుకుంటాడు చక్కగా హెయిర్ స్టైల్ అది పెట్టుకుంటాడు ముఖానికి క్రీములో వీరు వస్తుంది అందంగా టైట్ వస్తుంది బూట్ సూట్ వేసుకుని వేవో బరువైన పరిస్థితి వచ్చి సాయంకాలం పార్టీకి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో వెళ్లి భోగాలు అనుభవిస్తాడు వాడిని విరోచనడు అని అన కంప్లీట్ మ్యాన్ అని చూడండి ఈ రేమండ్ సూట్ వేసుకుని ఉంటాడు సో వాడనమాట విరోచనడు వాడి అనుచరులు భోగపరాయణులు చాలా పెద్ద సోఫిస్టికేటెడ్ గా మాట్లాడుతూ ఫైవ్ స్టార్ హోటల్లో ఆ చిప్స్ వర్ తింటూ మాంసాన్ని కూడా తింటారు ఏం శిక్షు తిన్నవాళ్ళు మాంసాన్ని మాత్రం తినస్తారు అన్ని సమానంగానే తింటూ ఉంటారు మధ్యాన్ని దాన్ని సేవిస్తూ ఆ డాన్స్ లో అవి ఉంటారు వీళ్ళందరూ అధిరోచన శిష్యులు అనమాట వీళ్ళందరూ అసురాగణం కాబట్టి మనం దేవతల అడుగు వేయాలి కాని ఇది అసురుల అడుగు వేయరాదు ఎనివే అద్యత్ దేవా ఉపాసతే ఆనాడే కాదు ఈనాడు కూడా ఈ సమాజంలో ఉన్నది ఎవరో కొద్దిమంది దేవతలు ఎప్పుడు ఉంటారు మీరు పురాణగాత ఎప్పుడు జరిగినా ఏముంటుందండి అసురులు వెళ్ళిపోయి దేవతలను చావ కొట్టేశారు అనే అనే ప్రారంభం అవుతుంది ఎప్పుడు మత్స్యపురాణం తీశారనుకోండి అసురులు వెళ్ళిపోయి దేవతలను కొట్టేస్తే ఈ దేవతలు అందరూ వెళ్ళిపోయి విష్ణువుతో మొరగట్టుకుంటారు వరాహపురాణం తీశారనుకోలేదు మళ్ళీ అదే మొదలు ఈ రాక్షసులు వెళ్ళిపోయి కొట్టేస్తాను అప్పుడు వీళ్ళు వెళ్ళి విష్ణువుతో మొరగట్టుకుంటారు మీరు లింగపురాణం చూశారనుకోండి మళ్ళీ అదే మొదలు ఆ తారకాసురుడు ఇదే తర్వాత దేవి పురాణం తీశారనుకోండి అదే స్టోరీ ముండాసురుడు చండాసురుడు మహిషాసురుడు రక్తబీజాసురుడు వీళ్ళు వాళ్ళు మళ్ళీ వెళ్ళి దేవి దేవిని మొక్కుకుంటాం భాగవతం తీశారనుకోండి మళ్ళీ అదే కదా ఎక్కడికి వెళ్ళినా ఏ పురాణం ఓపెన్ చేసి ఫస్ట్ పేజీలో ఏముంటుందండి దేవతల అసలు తావే ఉంటుంది దీని బట్టి దేవతలు సై కాబట్టి ఇవాళ కూడా అలాగే అవుతుంది సమాజంలోనే ఉంటారు అసలు దేవతలు కూడా మీరు చూసారు భాష్యకారులు ఇవన్నీ చెప్పారు కదా కాబట్టి దేవతలు ఎప్పుడూ బలహీనంగానే ఉంటారు వాళ్ళ సంఖ్య తక్కువే ఉంటుంది దేవతల సంఖ్య అసురుల సంఖ్య ఎక్కువ ఉంటుంది అసురులకు బలం ఎక్కువ అంతరమైన బలము దేవతలనే గట్టిగా దేవతల బలము ఎదరవాళ్ళని కొట్టడానికి పనికిరాదు అది వివేక బలము తమ తమను తాము మోక్ష మార్గం అయితే తీసుకెళ్లడానికి అసురుల బలము ఎదరవాలని కొట్టడానికి మనకు వస్తుంది సో ఎనీవే ఈ అసురులు వీళ్ళు దేహాభిమానంతో ఉంటారు విరోచన యొక్క శిష్యులు అది మనం చూసేంతకుముందు ఇప్పుడు దేవతలు వినాటికి కూడా ఆత్మవిద్యని అభ్యసిస్తూ వీళ్ళు కొంత అవుతున్నారు తదుపాసనాప్తాహ సర్వే చాలే ఈ దేవతలు ఆత్మా విద్యను ఉపాసన చేస్తున్నారో ఉపాసన అంటే నిష్ఠతోటి ఉండదు ఉపాసన ఇంకా పది పది పనులు పెట్టుకోకూడదు ఒకే పని ఇప్పుడు విద్యార్థి ఉన్నాడు అనుకోండి సపోజ్ మీ ఇంట్లో చదువుకునే విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థి ఉన్నాడు అనుకోండి వద్దునే వెళ్ళి పాలిటీస్కి వస్తాడు మధ్యాహ్నం మీకు ఏదైనా షాప్ ఉంటే ఒక గంట సేత షాప్లో కూర్చొని ఉంటాడు వస్తాడు అప్పుడప్పుడు ఖాళీ తీసుకెళ్తూ ఉంటాడు ఇంట్లో పని చేస్తూ ఉంటాడు అకౌంట్స్కి వస్తాడు ఇవన్నీ చేస్తాడు అనుకోండి అప్పుడు వారి చదువు ఎలా ఉంటుంది మీరు గారిపోతూ ఉంటుంది అలాగే మనం కూడా వరగంట వేదాంతం నీట సంసారం ఉంటే అలా వర్క్అవు కాదు కష్ట కాబట్టి సో సంసారంలోకి వేదాంతాన్ని పట్టుకెళ్ళిపోతూ ఉండాలి అంతే వేదాంతంలోకి సంసారాన్ని తీసుకురాకూడదు అలాగే పడవ నీటిలోకి వెళ్లాలి కానీ మీరు పడవలోకి రాకూడదు రామకృష్ణ పరమాంసం చెప్పినట్లు ఆ పడవ మునిగిపోతుంది కాబట్టి సంసారంలోనే ఉంటాం అందరూ సంసారంలోనే ఉంటారు మీరు ఇంటికి వెళ్ళిపోతే మీరు సంసారంలో ఉంటారు మీరు స్వామిజీ మాత్రం సంసారం లేకుండా ఉంటాయని మీరు అనుకోవద్దు స్వామిజీ కూడా కాఫీ తెప్పించినందుకు వాడికి బెల్లు కొడతాడు కాఫీ తెప్పించుకుంటాడు ఇది చేస్తాడు అది చేస్తాడు ఎవరో ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు కలుసుకుంటారు ఏదో వ్యవహారాలు ఉంటాయి స్వామిజీ కూడా కాబట్టి అందరూ సంసారంలోనే ఉంటారు సంవసారాన్ని విధికి ఎక్కడికి వెళ్లరు సపోజ్ ఇక్కడ నుంచి ఉత్తరకాశీ వెళ్ళిపోయారనుకోండి అక్కడ చిన్న సంసారం ఒకటి మనకు తెలుస్తాం తెలియదు నాకెప్పటికీ ఇదే గుర్తుండ అది చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను అది ఏంటంటే నేను ఉత్తరకాశీ వెళ్ళాను ఉత్తరకాశీలో శీతకాలంలో ఉన్నాను అక్కడ కొంతకాలం ఉన్నప్పుడు ఓ మహాత్ముని దర్శించడానికి వెళ్ళారు ఆ మహాత్ముడు ఓ ఉండేవారు ఓ గుహలో మహాత్ముని నేను కలిసి దక్షికు అన్నక్షేత్రానికి వెళ్ళేప్పుడు ఆ గుహకి ఒక తలుపు పెట్టించారు ఆయన చెక్క తలుపు ఆ బంధులు వదిలిపెట్టి కొంత సిమెంట్ వదిలి చేసి తలుపు పెట్టించి ఆ తలుపుకి ఒక పెట్టి దానికి తాళం ఒకటి వేసుకుని ఆ తన పదండి స్వామిజీ అన్నక్షత్రానికి శిక్ష చేస్తుంటా ఉంటే ఆయన జాగ్రత్తగా తలుపు వేసి కుక్కను పెట్టి తాళం వేసుకుని లేదా ఆ నక్షత్రానికి అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నా మనం హైదరాబాద్ లో ఉన్నాం ఒకటే ఉత్తరకాశీలో ఉన్నాం ఒకటే అప్పుడు సెటిల్ అయిపోయింది నా మనస్సుకు ఒక నిర్ణయం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దున్న నేను ఉత్తరకాక్షి వెళ్ళి కూర్చున్నాను అనుకోండి అక్కడ కూడా నేను కూడా తలుపు పెట్టించుకోవాలి లేకపోతే ఎవరో లోపల ఉన్న కంబలి రొద్దా మళ్ళీ రాత్రికి మళ్ళీ సమస్య ఇంకో ఇంకోహండి కూర్చోవాలి వెళ్ళి కాబట్టి అక్కడ కూడా తలుపు పెట్టించాలి తాగాలి ఎక్కడికి వెళ్ళినా తప్పదు ఉత్తర కాకి తప్పకపోతే ఇంకెక్కడికి వెళ్తారన్న మీరు ఉత్తరకాశీస్ ఆల్మోస్ట్ ది ఎండ్ పోర్షన్ ఇంకా తర్వాత గంగోత్రి అవన్నీ ఉన్నాయి ఇంకా ఇంకెక్కడ అక్కడి నుంచి చైనాలో పడతారు వెళ్ళి ఇంకెక్కడికి వెళ్తారు కాబట్టి దట్ ఈస్ ది లాస్ట్ పాయింట్ మోర్ ఆర్ లైఫ్ ఆ తర్వాత బయట వెళ్లినా వెళ్ళడం రావడమే కానీ మకాలు చేయాలంటే ఉత్తర కాశీస్ లాస్ట్ పాయింట్ అక్కడ ఇలాగే ఉంటుంది ఇంకా ఇంకా ఉడికే పరుగు అనవసరం వెళ్ళి దర్శనం చేసుకు వచ్చి చేయొచ్చు అక్కడే ఉంటాం ఏం చేస్తున్నామో అదే చేయొచ్చు కూడా కానీ వేదాంతాన్ని సంసారంలోకి తీసుకెళ్లాలి కానీ సంసారాన్ని వేదాంతంలోకి చేయకపోవచ్చు ఇప్పుడు భక్తిలోకి బిజినెస్ రానివ్వకూడదు బిజినెస్ ని భక్తితో చేయాలి ఇప్పుడు తిరుపతి అనుకోండి అక్కడ భక్తి బిజినెస్ కింద నడుస్తూ ఉంటుంది ఎంటర్ప్రైజ్ దీనికి టిక్కెట్ ఇంత దానికి టిక్కెట్ అంతా ప్రసాదం ఖరీదింత ప్రసాదం బ్లాక్ లో ఇంత డైరీ ఓపెన్ మార్కెట్ లో అంత అంత బిజినెస్ ఎంటర్ప్రైజ్ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ వర్త్ బిజినెస్ నడిచిపోతాం ఎవరి టర్న్ ఎంత చింద్రసర్నోవర్ అంటే ఆల్మోస్ట్ లైక్ మన నారాయణమూర్తి గారి ఇన్ఫోసిస్ ఉన్నంత టర్నోవర్ ఉన్నారేమండి అయినా నారాయణే కాబట్టి సో ఇట్ ఈ రన్ లైక్ ఎ బిజినెస్ ఎంటర్ప్రైజ్ లాగా రన్ చేస్తారు ఇంకా మీరు బిజినెస్ ఎంటర్ప్రైజ్ లో మీరు ఏదైనా కొండనికి వెళ్ళారనుకోండి మిమ్మల్ని వాళ్ళ ఫస్ట్ మరి రియాక్ట్ చేస్తారు కర్టీసీ అది కూడా ఉండదు తిరుపతిలో మీరు కొండనికి వెళ్తే వాడు కర్టీసీ కూడా వచ్చాడు విశుద్ధంగా ఐదు వేలు కళ్యాణం టికెట్ కావాలని అడిగితే వెళ్ళి వెళ్ళి ఒకరికి అంటారు రెండే అలా అంటే ఆరేళ్ల క్యూ ఉంది ఇప్పుడు వచ్చావు నువ్వు మునగాడు కళ్యాణం చేయించడానికి నీకంటే ముందు చాలా మంది ఉన్నారు ఏళ్ళో ఒకరికి అంటారు సిక్స్ ఏక్స్ ఇయర్స్ క్యూ ఉంది వచ్చాడు పక్క వాడుదని అంటాడు దేఖో కళ్యాణ్ కరాత హే ఆయా సందర్ ఆయా అని అంటే మునగాడు వచ్చాడు కళ్యాణం చేయిస్తాడు అని ఎందుకంటే ఆరేళ్ల ఫీ ఉండదు వీళ్ళు ఒకటి కలిగడం ఏమి కాదు కిమీలో ఉంటాయి కట్టి ఫీ కూడా ఉండదు అదే మీరు వెళ్ళి కార్ షాప్ తో దీనికి వెళ్ళారు మీ మోడల్ రావడానికి కొంచెం టైం పడుతుందండి మీరు సిక్స్ మంత్స్ తర్వాత ఫోన్ చేయండి మర్యాదగా చెప్పాం కార్డు హోటిస్ చే ప్యూర్ బిజినెస్ కాబట్టి భక్తిలో బిజినెస్ లో బిజినెస్ ని భక్తిగా చేయాలి కాబట్టి ఎక్కడ ఉండవాళ్ళం అక్కడే ఉంటాం నేను ఎందుకు ఇక మీకు అభంత చెప్తానంటే ముందు ఏమన్నానంటే సంసార సంసారంలో తదులుకొని ఉండకూడదు పూర్ణ నిష్ఠ ఉండాలి అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని అందరినీ తీసుకున్న తర్వాత దాన్ని కొంత రీసెట్ చేద్దామని రీసెట్ చేసి ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే అయితే మిమ్మల్ని డిస్టర్బ్ చేసిపోద్దునే ఆదివారం పొద్దున్నే డిస్టర్బ్ చేసుకోవాలని చేస్తాం లేక దాన్ని కొంత రీసెక్ట్ చేసి పెట్టాం కాబట్టి ఒక నిష్ఠ తోటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అది ఒక్కటే లక్ష్యంలో పెట్టుకోవాలి ఇన్ని లక్ష్యాలు పెట్టుకోకూడదు గురించి అరడన లక్ష్యాలు పెట్టుకోకూడదు నేను చాంద్రయ్ఞని చూస్తున్నాను ఘోర ఆంగిరస అనే మహర్షి కృష్ణాయ దేవతీపుత్రాయ ఉత్వ దేవతీపుత్రుడైన శ్రీకృష్ణులకు ఆత్మయజ్ఞము అనే ఉపాసన ఆత్మయజ్ఞం ఆత్మజ్ఞానమే యజ్ఞం దాన్ని బోధించాడు అని చెప్తే ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత దేవతీపుత్రుడైన శ్రీకృష్ణులకి ఇతర విద్యలూ శ్రద్ధ లేకుండా అంటే అసలైన విద్య అయితే చదువులలో మర్మనల్లా చదివితే తండ్రి అన్నాడు దీని ఎందు మనస్సుకు కలిగిన తర్వాత ఎనిమిది చిర శ్రద్ధ పుట్టాక ఇక ఇతర విద్యల ఎందు కృష్ణ అయిపోతుంది ఆ విధంగా మనకు కూడా సాధనలు ఉరికే డజన్ సాధనలు రెండు డజన్ల సాధనలు ఉండకూడదు ఒకే ఒక సాధన ఒకే ఫోకస్ ఉన్నటువంటి సాధన పెట్టుకుని సో ధ్యానం చేసేట్లు కూడా రూప ధ్యానం చేయదలుచుకుంటే ఒకే రూపం మీద ఫోకస్ పెట్టుకోవాలి నామధ్యానం చేదలుచుకుంటే ఒకే నామం మీద ఫోకస్ పెట్టుకోవాలి దాన్నే బాగా చేసుకుంటూ పోవాలి అంతేగాని గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అన్నట్టుగా ఉండకూడదు ఎక్కడికి ఏ ఎటువైపు అలాగే మారిపోతూ ఉంటే ఆ ఫోకస్ ఏముండదు విక్షేపం అధికమైపోతుంది మనస్సు కాబట్టి ఆత్మవిద్యని మనం పరిస్థితి ఉంటే ఓ డజన్ రకరకాలు పెట్టుకోకూడదు సో ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపాసించడం వల్ల ఉపాసన అంటే పూర్ణమైన నిష్ఠతో అభ్యాసన చేయుట ఆ దేవతలకు ఏమైంది వాళ్ళు ఎలా చేశారు వాళ్ళకి ఏమైంది ఎన్ని లోకాలైతే ఉన్నాయో అన్ని లోకాలని వాళ్ళు పొందేసినారు ఎన్ని కామనులు భోగ్యములు సృష్టిలో ఉన్నాయో అన్ని భోగ్యములని వారు పొందేసినారు దీని అర్థం నిస్తారంగా చూసాం సో హెజన్ వికెన్ హృదయంలో ఆత్మరూపంగా బ్రహ్మలోకం సత్యలోకం జనలోకం తపోలోకం అన్ని లోకాలు హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాయి ఎన్ని భోగాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాయి మనము హృదయంలో ఆత్మరూపంగా ఉండే లోకాలు ఎరుంగక అజ్ఞానం చేత బాహ్యమునందని లోకాల వెంట పరుగులు చేస్తాం హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఆనందాన్ని తెలుసుకోలేక అజ్ఞానం చేత బాహ్యములు ఉండే భోగ్యముల చేస్తాం ఎప్పుడైతే ఆత్మరూపాంగా ఉన్న ఆ పరమాత్మను వీడు తెలుసుకుంటాడో అప్పుడు అన్ని లోకాలు వీడికి వచ్చేసినట్లే అన్ని కామనలు వీడికి సిద్ధించినట్లే ఈ ప్రక్రియ మనం చూసి ఉన్నాము వాళ్ళకి అలాగే అయినది వర్షాన్ని ప్రజాపత బ్రహ్మచర్యమువాప్తం आत्मज्ञा कोई इंद्रुता महा महा नोट संवसरा प्रजापति ग्रह्मचर्या गुरुकुवासाड़ो आत्मज्ञा इंद्रुड़ पंदा इंद्रुन इतर देवत पत्मज्ञा की फलमेवे सर्वे लोका सर्वांस्त काम ఎన్ని లోకాలైతే ఉన్నాయో అన్నింటినీ ఆత్మరూపంగా పొందుతా ఎన్ని భోగ్యములైతే ఉన్నాయో అన్నింటినీ ఆత్మరూపముగా పొందుతా మీరు అగ్ని స్తోమం చేశారనుకోండి అగ్ని స్తోమం చేత పొందబడే లోకం పొందుతారు చంద్రలోకాన్ని పొందుతారు వాజపేయ చేత పొందాల్సిన స్వర్గలోకాన్ని పొందలేరు ఒక లోకం పొందుతారు ఇంకో లోకాన్ని పొందలే ఆత్మజ్ఞాని అన్ని లోకాలని తన పొంది ఉంటారు సర్వము ఆత్మయమందే ఉంటుంది అని అనిపిస్తాయి సో ఇది ఎలాగంటే మనకు కృతాయ విధితాయ అని పాచిక వేసినప్పుడు నాలుగు పడిన వాడికి పది మార్కులు వస్తాయి నాలుగు ప్లస్ మూడు ప్లస్ రెండు ప్లస్ ఒకటి ఆ నాలుగులో మిగతా మూడు కూడా ఇన్వాల్వ్ అయినంత వాడికి పది మార్కులు వస్తాయి చెప్తాను ఇంతకుముందు చూసాం కదండి ఆ విధంగా పొందిన వాడికి అన్ని లోకాలు వాడు పొందేసినట్లే ఎందుకంటే ఆత్మకంట ఏది ఉండలే ఉండదు మంచిది తదేవాగ్య నీ మనుష్యా అల్పజీవిత మందరప్రజ్ఞా సీతి ప్రాప్తే ఇదముచ్య ఈ అవతారికి చాలా అందమైన అవతారికి దీని శంకర్ లో అనేక సందర్భాలు ఇదే అభిప్రాయాన్ని రాసుకోవచ్చే మానవుల్లో ఒక స్వభావం ఎలా ఉంటుందంటే గొప్ప గొప్ప విషయాలు మనకొద్దు అది ఇంకోహేవల్లో చూసుకుంటారులే అనే స్వభావంలో ఉంటారు ఎందుకంటే నిన్న నా క్లాస్ అయిన తర్వాత గీతా క్లాస్ అయిన తర్వాత నాకేమనిపించిందంటే కొంత హార్ష్ గా చెప్పాను అనిపించింది కానీ ఏదో వైరాగ్యాన్ని చెప్పడం కోసం అలా చెప్తా చెప్పడం ఒక సందర్భము మనిషి ఎలా ఉంటాయంట కానీ చెప్పిన దాంట్లో సత్యం లేకపోలేదు మనిషి చాలా అల్పమైన జీవితానికి అలవాటు పడుతుంది ఫిట్లీ మైండెడ్ అంట మనిషికి ఉండేటువంటి కోరికలన్నీ కూడా చాలా అల్పమైన మస్తిష్కం నుంచి పుట్టిన కోరికలు వాడి కోరికలన్నీ కూడా వాడి అల్పత్వాన్ని నిరూపించే కోరికలే కానీ అంతకంటే వేరే ఉండవు నాకు భోజనం చేయడానికి వెండికి అసలు కావాలన్నానంటే వాడిని ఏమైనా అల్పుడంటారా అధిపుడు అంటారా భోజనం చేయడానికి ఏదో కథంలో ఏదో వాళ్ళు భోజనం తినేసి లేచేటప్పుడు వాడి దృష్టి చదువు మీద ఉండాలి కానీ ఇంటి కంచంలో చేస్తానంటే వాడిని అల్పుడు అంటారా ఏమంటారు నా కిని కొట్టే విరామరక్ష వీడు అల్పుడు మనిషి అల్పమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు అలా జీవించేప్పుడు అది అల్పం తన్మర్యం ఈ అల్ప ఈ అల్పమైనది వీడు పెట్టుకుంటాడే అది నశించిపోతుంది చేయాలనిపోతుంది అంతేగానే మనిషి సంసారంలో బద్ధుడై ఉంటాడని మనం అనుకున్నాము ఈ అల్ప జీవితాన్ని జీవించి వాడి అల్పత్వాన్ని అనబాటుపడు ఉంటాడు వాడు వాడు ఎలా ఉంటాడు అంటే ఆ అధికము ఆ కర్మ వ్యాపకమైనటువంటి ఆత్మతత్వం వాడికి అక్కర్లేదు దాని మీద వాడికి సిద్ధ ఉన్నది నిజానికి ఈ మానవుల ఈ స్వార్థపరత్వాన్ని మనసులో పెట్టుకున్న మహాత్ములు ఏమన్నాడంటే సమాజానికి కావాలా కావాలి వివేకానందుడు పుట్టాలా అక్కర్లేదా పుట్టాలి ఎక్కడ పుట్టాలి మా దస్తీలో వద్దు అందుకని మా బస్తీలో పుట్టాడు అనుకోండి మేమందరం కలిసి ఆయనకి ఏదైనా చందాలర్జీ వేసుకుని సేవ చేయాల్సి ఉంటుంది మళ్ళీ మాకు చందా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మా బస్తీలో వద్దు ఆ పక్క బస్తీలో కుక్క పక్క బస్తీలో పుట్టి ప్రజా సేవ చేసుకుంటే మేము చూసినంత సార్ లేదండి మీ బస్తీలోనే పుడతాడు ఆ మీ బస్తీలోనే పుట్టి పక్క మా బస్తీలోనే పుట్టి వస్తే పక్క వీధిలో పుట్టే మంచిది మా వీధిలో వద్దు కాదు మీ వీధిలోనే పుడతాడు అంటే అయితే పక్క ఇంట్లో పుట్టాలు కానీ మా ఇంట్లో మొత్తం సుతరాం వద్దు దీని మీద ఇంకా నోమోర్ డిస్కషన్ మనిషి అలా ఉంటాడు అటువంటి అల్పభావాన్ని కలిగి ఉంటాడు అటువంటి అల్పత్వంతో ఒక ఆర్గ్యుమెంట్కి చెప్తాయి ఈ నేను చాలాసార్లు విన్నాను బయట పెద్దవాళ్ళు కూడా చెప్తూ విన్నాను అంటే వేదాంతం చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఆర్గ్యుమెంట్కి ఇస్తారు ఏమని చెప్తారో తెలుసుకున్నా అర్గ్యుమెంట్ ఏమిటో తెలిసినా ఆత్మజ్ఞానం అంటే మాట్లాడదు ఇంద్రాది దేవతలు ఇంద్రుడే కష్టపడి సంపాదించాయంటే మనం వెళ్తు వాళ్ళం మనం చాలా అనుకూలం మనం వల్ల వద్దది చాలా గుర్తుంది వీళ్ళు వస్తారండి కూరలు కొనుక్కు నుంచి వెళ్ళాలి అని వెళ్ళిపోతాడు ఇప్పుడు వీడు పెట్టిన దాన్ని చూసి వీడు వినయం ఉంటుందని కూర చేతగాని వాడను కోర ఏమను కోర అది వినయం కాదు అతి వినయం గుర్తల అది వినయం కాదు అది ఏమిటో తెలుసినా ప్రతి మనిషికి నేను ఎద్రవాడి గురించి చెప్పట్లేదు మనిషి అన్నవాడి గురించి చెప్తాను ప్రతి మనిషికి కూడా తన అల్పత్వాన్ని తాను కోల్పోతానేమో అనే ఒక భయం వస్తుంది సో వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంట తన అజ్ఞానం మీద తన అల్పత్వం మీద ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసి దానికి వస్తున్న ఆర్జునెంట్ ఇప్పుడు చూడండి ఆర్జునెంట్ తద్క్తం దేవానం మహాభాగ్యత్వం దేవతలు మహాభాగ్యం కలవారు గొప్ప పుణ్యము గలవారు వాళ్ళు ఇంద్రుని వద్ద ఆత్మజ్ఞానాన్ని పొందారంటే అది వాళ్ళకి చెల్లింది యుక్తం నటు ఇదాని మనుష్యానం అది ఎప్పటి మాట కాదు ప్పుడో ప్రాచీన కాలంలో మాట అప్పుడు వాళ్ళు తపస్సులోకి చేశారు మనం చేయగలుగుతామా అని అంటారు చూడండి ఆ రకంగా నిజానికి అప్పుడు వాళ్ళు చేసిన తపస్సు మీరు నేను చేయొచ్చు ఏమనండి తపస్సునే ఉపవాసం చేసిన కొంచెం కఠినంగా ఉంటుంది అభ్యాసం చేస్తే మనం కూడా కొంత చేయొచ్చు కానీ వీడు చేయడానికి ఇష్టమటం అందుకోసం తప్పించుకునేటువంటి ఉపాయం చిత్రం ఏంటంటే వీడు ప్లాన్ ప్రకారం తప్పించుకుంటున్నాడని నేను అంటానులా అన్కాన్షియస్ గా వాడికి తెలియకుండానే వాడి ఇటువంటి అజ్ఞానానికి లేదా ప్రేమను పెంచుకుని ఉంటాను అన్కాన్షియస్ గా కాబట్టి సో అప్పుడంటే అది ఆ ప్రాచీన కాలం అది పుణ్యకాలం మనమేమో పితపకాలంలో ఉన్నాము అంటే కలికాలంలో ఉన్నాము అది ఏమి కాదు కొంచెం You need to follow up in the class. <laughs> కనుక ఈ అల్పత్వం మీద ఉన్నటువంటి ప్రేమతోటి మనిషి ఏమంటాదంటే ఆ కాలంలో వాళ్ళు పొందే జ్ఞానం మనం కలికాలంలో ఉన్న మనకి జ్ఞానం నిరత వా మహాభాగ్యవంతులు మహానుభావులు దేవతలు మనం అల్పమానంలో అని ఆర్గ్యుమెంట్ చెప్తారు ఈ ఆర్గ్యుమెంట్ యోగ్యమైన ఆర్గ్యుమెంట్ కాదు ఈ ఆర్గ్యుమెంట్ మనకి పదక వినపడుతూ ఉంటుంది చాలా ప్రాక్టికల్ ఆర్గ్యుమెంట్ అది ప్రాక్టికల్ అంటే నా అభిప్రాయం మన సమాజంలో చూడ సర్వత్రా చూడచ్చు ఒక చోట నేను సర్వం కల్విదం బ్రహ్మ అనే వాక్యం మీద మాట్లాడాను ఒక వెంకట సైతం దిశ అవాస్ సర్వం మనం అదే ఒక ఆయన విని విని ఆయనకు ఒళ్ళు మంచిపోయింది తట్టుకోడైపోయింది నా దగ్గరికి వచ్చేసి ఏమైనా స్వామిది అంతా బ్రహ్మేణంటారా అని అది అవునండి బాబు అంతా బ్రహ్మేణండి నేను ఎంతవరకు చెప్పింది అదే అంటే ఇంకైతే మీరు సన్యాసులు మేము గృహస్థులు మీకు మాకు తేడా ఏం లేదంటారా అంటే లేదండి ఆత్మరూపంగా మనం ధర ఒకటే అంటే అంతా ఏకం పాకమేనంటారా అవును అయితే ఇదంతా అందరికీ తెలిసిపోతుందంటారా ఆ తెలుసుకోవాలనుకుంటే తెలుస్తుంది ఏం చెప్తారండి మీరు అదే ఆ రాజమండ్రిలో అదేవా ఈ మాట కాదు అదేదో పూర్వకాలపు మహానుభావులు వాళ్ళు తెలుసుకున్నారు మనం సంసారంలో మనం ఇలా భేదాలు పెట్టుకుని ఉండాల్సిందే అని ఎంత పోనీ అలాగే కానీ ఇవ్వండి అని చెప్పాను చెప్పి కానీ మీ మీ సలహాను మాత్రం ఇతరులకు ఇవ్వకండి మీ మట్టి మీరు అతిపెట్టుకోండి మనుష్యానం అంత జీవితత్వా ఎందుకని మనకెందుకు సంభవం కాదు మన జీవితం కొద్ది ఇంద్రుడు నూట మనకు నూట ఏళ్ళు ఎక్కడిది తర్వాత మందతర ప్రజ్ఞత్వాత్య ఇంద్రుడి ప్రజ్ఞ చాలా గొప్పది క్తి మన బుద్ధిశక్తి తక్కువ ఈ ఆర్గ్యుమెంట్స్ పుట్టింది రైట్ వే దే ఆర్ ఓకే బట్ పుట్టింది రాంగ్ వే దే ఆర్ నాట్ ఓకే ఇక్కడ రాంగ్ వేలో పూర్వపక్ష కాబట్టి నా సంభవతి కనుక ఆత్మజ్ఞానము మనకి సంభవము కాదు ఆ కాలపు దేవతలకే గానీ ఈ కాలపు అల్పులైన మనుష్యులమైన మనకి కాదు ఇది ప్రాప్తే అనే ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు వస్తే ఇదముచ్చితే దానికి సమాధానంగా ఇది చెప్తున్నాము ఏమని సర్వాంశ లోకాన్ ఆప్నోతి సర్వాంశకామాన్ ఇదాంతనోతి ఈ రోజువాడు కూడా ఈ కాలానికి చెందిన కూడా సకల లోకములను తన ఎందు పొందగలడు సకల కామనలను తన ఎందు పొందగలడు ఈ రోజువాడు కూడా ఎవడు వాడు కోసం ఈ రోజువాడు కూడా పొందగలడు అంటే ఎవడు వాడు ఇంద్రవత్ ఆ ఇంద్రాధివతు ప్రజాతి ఎవడైతే ఇంద్రుడులాగా ఇతర దేవతల వలె తమ్ ఆత్మానం విజానాతి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాడు ఈ రోజు మనిషి కూడా ఎలా తెలుసుకుంటాడు అనువిద్య విజానాతి అను అంటే శాస్త్ర ఆచార్య ఉపదేశం అను అను అంటే తరువాత దేని తరువాత శాస్త్రమును ఆచార్యుడు ఉపదేశించగా శ్రవణము చేసిన తరువాత విద్య అను విద్య ఎలా తెలుసుకుంటాడు మనమనేది ధ్యాసనములైతే ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకుని ఈ ఈనాడు కూడా ఎటు ఏ వ్యక్తి అయినా సరే ఆ ఇంద్రాది దేవతలు పొందినటువంటి మహాఫలాన్ని పొందవచ్చును అదే అద్భుతం కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి ప్రజాపతి ఉపదేశించాడు అది ఇంద్రుడికి చెల్లింది కానీ మనకి వర్కౌట్ కాదు అని అనుకున్నప్పుడు మనం ఎందుకు చదవడం లేదు ఇంత కష్టపడి కాబట్టి ఎప్పుడు కూడా జీవితానికి సంబంధం లేని చదువు అనుసం దాన్ని అద్వి ఇప్పుడు మన శరీరానికి పుష్టిని ఇవ్వని ఆహారం శరీరానికి అజీర్ణం కానీ ఆహారం తిన్నారనుకోండి కడుపులో కూటొస్తాయి అలాగే జీవితానికి సంబంధం లేని చదువులు శాస్త్రాలు ఊరికే అల్లించి కూర్చుంటే ఒక అంతేతనే శంకరులన్నారు నహి నహి రక్ష సంస్కృత భాషకోకున్నారు కానీ ఎందుకోసం సంస్కృత భాష దాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రాన్ని చదువుకోవడం కోసం అంతేకాని శాస్త్రాలన్నీ పక్కన పారేసి ఇంకా కేవలం సంస్కృత భాష ఒక్కనే పట్టుకుని లిటరేచర్ ఎక్కడ దగ్గర అంటే కొంత సాహిత్యం దాంట్లో కొంత వేదాంతం అన్నీ వస్తాయి ఫైలాలజీ అంటే ఈ పదే శతం అనే పదం ఉంది కదా ఎక్కడి నుంచి ఒక ఆయన అడిగారు శతం అంటే ఎలా వచ్చిందో చెప్పండి నేనున్నాను శతం అంటే వండండి ఎలా వచ్చిందో నాకు తెలియలేదు అని చెప్పారు అసలు దశాన్ని పెరగేస్తే అని చెప్పారు ఆయన గత పాతి సంవత్సరాల నుంచి అదే కృషి చేస్తున్నారు ఏ పదాలు ఎలా వచ్చే ఇది అది అది అవసరమా కాదంటే పిహిసీకి అవసరమే యూనివర్సిటీలో పోస్టు సంపాదించడానికి అవసరమే కానీ పురుషార్థానికి పనికిరాదు కాబట్టి ఏ జ్ఞానమైతే పురుషార్థానికి పనికిరాదో ఆ జ్ఞానాన్ని పట్టుకుని మనం వెళ్లాడే ఉపయోగం లేదు పురుషార్థానికి పనికిరావాలి కాబట్టి మనం వేదాంతం చదువుకున్నాము అంటే ఇంద్రుడు పొందిన జ్ఞానాన్ని మీరు పొందడం కోసం చదువు ఎప్పుడు ఇది శతకోటి జన్మ అంటారు శతకోటి జన్మ అంటే అర్థం అంత మనకు కాదు దాని అర్థం శతకోటి అంత గొప్ప విద్య అని అభిప్రాయం అంత విలువైనటువంటి జ్ఞానము అనే అభిప్రాయం అంటే కాని మళ్లీ జన్మ పోస్టుపో అభిప్రాయం కాదు ఎనివే చాలా ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అది అసలు సామాన్యైన ప్రజాపతి వాద్య ఇంద్రుడికి ఎలాగో సకల మానవులకి శ్రద్ధాభులతో కనుక శ్రద్ధతో కనుక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ఎవరికైనా సరే ఆ ఆ జ్ఞానము సమానంగా కలుగుతుంది ఇంట్లో ఇంకటి తనేవి ఏమీ లేదు అని చెప్పడం మోసం ప్రజాపతి అలా చెప్పారు అత్యం ఆత్మ జ్ఞానం తత్ఫలప్రాప్తివతి ఆయన అల్లరాస్తా నిజంగా శంకరులు చెప్పిన దానికి భాష్యాల్లో ఈ సమాజంలో శంకరుల మీద ఉన్న అభిప్రాయాలకి వేదాంత శాస్త్రాన్ని తది పెద్ద వాళ్ళందరూ ప్రతిపాదించే పద్ధతికి సంబంధం ఉండదు చాలా చిత్రంగా ఉంటుంది భాష్యాల్లో మీకు కనుక శంకరుడు ఉంటారు మనం చిన్నప్పటి నుంచి కథల ఆ శంకరుడు ఇంకో రకంగా ఉంటాయి సో ఇక్కడ ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే ఆత్మజ్ఞానము సర్వేషాం తుల్యం అందరూ మానవ మాత్రమూ సమానమను కాబట్టి ఇంద్రుడికి కుదురుతుంది లేకపోతే వాళ్ళకు కుదురుతుంది వీళ్ళ కుదురుతుంది మనకి రాదు లేకపోతే వీళ్ళకి రాదు వాళ్ళకి రాదు అనే భేదాన్ని కేసీదేమీ లేదు రెండవది తత్ఫలప్రాప్తిల్య ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతాడో వాడు కంటనే ఈశ్వరునితో ఐక్యం అయిపోతారు జీవనం ఉత్పత్తి అయిపోతాయి ఒక ఈగోగా నిధులి ఉండడు సర్వాత్మభావం త్వరుడైపోతాడు జ్ఞాని ఆత్మ ఇవమే మతం ఎవడైనా అంటే వాడు ఎవడైనా కావచ్చు కాబట్టి ఆత్మజ్ఞానము సర్వజనులకు సమానం దాని ఫలప్రాప్తి కూడా సర్వ జనులకు సమానం ఎవడైతే సాధన సంపత్తి కలిగి ఉంటాడో వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది ఎవడైతే గొప్ప అధికార సంపద గలవాడుగా ఇతర కారణాల చేత మనకు అనిపించినా సకల బాధలు లేవనుకోండి మరింత ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మజ్ఞానము దాని యొక్క ఫలమైనటువంటి జీవన్ ముక్తి మీరు పొందుతా అనే రెండు కూడా సకల మానవులకు దేవతలకు సహా దేవతలకు ఎలాగో మానవులకు కూడా అలాగే ఏ లేదు దీని అభిప్రాయం ఏమింటే మీరు ప్రయత్నం చేయవద్దు డోంట్ ట్రై టు అది ఇంద్రుడికి వచ్చిందండి మనకెక్కడ వస్తుంది అనే వేషాలు నీ మీకు కావలవద్దు మీరు చూసుకోండి మీకు అనుకూలం కాదు ప్రస్తుతం మనకు అనుకూలం కాదంటే అది వేరే సమస్య యు మే హ్యావ్ కర్మకండ ఉపాసన కండ కోరికలో అది అలా ఉండొచ్చు కాదు ఆత్మజ్ఞానమే కావాలని మీరు అనుకుంటే యు ఆర్ బి ఎలిజిబుల్ క్యాండిడేట్ పరీట్ దట్ ఈ అని ఆ ప్రకారం మనం చెప్తే అభిప్రాయం ప్రతి సందర్భంలోనూ కూడా ఈ మాట వస్తుంది శంకర ఈ మాట ప్రతి సందర్భంలోనూ దాన్ని ఇంతకు ముందు కూడా ఈ మాట వచ్చింది ముందకోకుండా చెప్తే ఆచరణ సరిగ్గా పురోపక్షం ఇదే సిద్ధాంతం చెప్పి చెప్తారు అంటే దాన్ని ఎందుకంటే అలాగే ఎస్కేప్ అయిపోయేటువంటి ఒక యాటిట్యూడ్ మైండ్ ఉంటుంది మైండ్ ఏం చేస్తుంది అంటే ఆ ఇదంతా మనకు వద్దులే ఇంత పెద్దది మనకే కదలే అనేటువంటి ఒక అల్పత్వపునందు మనసుకి వెస్టర్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ వెస్టర్ ఇంట్రెస్ట్ ని మీరు ఓవర్కమ్ చేస్తే గాని ఆ జ్ఞానానికి దగ్గర కాలేదు అందుకోసం ఇది పురోపక్షాన్ని సిద్ధాంతాన్ని చెప్ప పరిపాటి నిర్వచనం ప్రకరణ సమాపర్థం ఇది ఒక వైదిక ప్రక్రియ మీకు ప్రజాపతి రువాచ ప్రజాపతి రువాచ అని రెండు మాత్రం రెండు సార్లు వచ్చింది రెండు అక్కడ ప్రకరణం పూర్తయింది ఖండ పూర్తయింది ఖండపై టాపక్ ప్రకరణం మొత్తం ఆ అంతా పూర్తయిపోయింది ఇంద్రుడు ప్రజాపతి సంవాదం అక్కడ పూర్తయింది ఇతి ఛాండ్రోగ్యోపనిషత్సాంకరే అష్టమాధ్యాయస్ ద్వాదశా శ్యామాబం శబలా శ్యామం ప్రపదే అశ్వ ఇవ రోమాణి విధీయా పాపం చంద్ర ఇవ రాహో ముఖ్యా భూరీరీా్యోపనిషది అష్టమాధ్యాయ ఇదొక అంతం పదమూడో ఖండం సెపరేట్ యూనిట్ అది అదో మంత్రం దీనికి ఈ మంత్రానికి అవతారికి చెప్తారు చూడండి భాష్యక్యా ఇత్యాది మంత్రామ్నాయ అలాగే ఉందా మంత్రామ్నాయ విసర్గండా మంత్రామ్నాయ ఏదో ఒకసారి నిసర్గం కల ఈ పుస్తకం మనం విసరితో పడలేదు అంత కొంత పావనోపాలం ప్రపద్యే అనే మంత్రము మంచి మంత్రం ఈ నోటికి ఆరోగ్య మంత్రమే ఈ మంత్రము ఇత్యాది మంత్రామ్నాయ ఈ మంత్రాన్ని పఠించాలి ఆమ్నాయం చేయమంటున్నా ఆమ్నాయము అంటే అనేక సార్లు ఇప్పుడు రామాయ రామ భద్రాడితేకం ఉంది అనుకోండి హరే రామ హరే రామ రామ రామ హరే హరే అనే మంత్రం ఉంది ఆ మంత్రాన్ని ఏం చేస్తారు ఒకసారి చెప్పేసి ఆయన తెలిసిందేనండి నేను ఊరుకుంటా అలా ఊరుకో దాన్ని పునఃపున జపం చేస్తాను కాబట్టి ఆమ్నాయహ అంటే అనేక సార్లు పఠించడాన్ని ఆమ్నాయహ అంట కూడా మళ్ళీ మళ్ళీ మన జీవితానికి సంబంధించిన శాస్త్రము మళ్ళీ మళ్ళీ చదవాలి లేకపోతే శ్రవణం మళ్ళీ పునఃపున శ్రవణం చేయాలి చూసుకోవాలి ఈ శ్రవణం వల్ల మనకి ప్రయోజనం ఉంటుందా ఉండదా అది చూసుకోవాలి కూర్చో వెళ్ళిపోయి అక్కడ ఓ స్తంభానికి ఆనుకుని కుంగు పట్ల పడితో తెలివి వచ్చినప్పుడల్లా ఉంటూ అలా కావాలి అలాగే శ్రవణంగా ఈ శ్రవణం వల్ల మనకు ఉపయోగం ఉందా మన అంతరంగ వికాసం ఉందా లేదా అంటే శ్రవణం అంటే ఎలా ఉంటుందంటే మీరు కనుక ఓపెన్ మైండ్తో శ్రవణం చేసినట్లయితే విథౌట్ ఎనీ సెల్ఫ్ ఇంపో రెస్ట్రిక్షన్స్ అయితే ఉండగా మనిషి ఏం చేస్తాడంటే ఒక రెసిస్టెన్స్ ని క్రియేట్ చేసి అప్పుడు గమనం చేస్తూ ఉంటాయి ఈ రెసిస్టెన్స్ ఆత్మ బ్రహ్మ నువ్వు బ్రహ్మదైనయా అని శాస్త్రం చెప్పింది అనుకోండి మనం ఏమంటాం వెంటనే రెసిస్టెన్స్ పెట్టుకుంటాం ఆ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది మనకి తెలిసి పెట్టుకుంటామని నేను అన్నా తెలియకుండానే ఒక రెసిస్టెన్స్ ని మనం పెట్టుకుంటాం మనస్సు ప్లే చేసే ట్రిక్స్ అనేవి ఉంటాయి నువ్వు పూర్ణ బ్రహ్మవి అంటే ఆ శాస్త్రంలో చెప్తారు నేను ఇంతలోకి బ్రహ్మైపోతానా అనే ఒక రెసిస్టెన్స్ మీరు అక్కడ పెట్టేసి వింటూ ఉంటారు ఇంక ఇప్పుడు చూస్తాం ఈ శాస్త్రం నన్ను ఏం చేస్తుందో సో ఒక ఆర్మర్ వేసేసుకుని ఆర్మర్డ్ విజినింగ్ అంటాం అంటే కవచం వేసుకుని కూర్చుంటే మీకు ఏమీ తగలదు మీరు సేఫ్గా ఉంటారు మీ దేహం ప్రో ప్రొటెక్ట్ అయి ఉంటుంది ఒక రెసిస్టెన్స్ ని కవచంగా పెట్టేసుకుని వీడికి గమనం చేస్తూ ముందే వీడు డిసైడ్ చేసేసుకున్నాడు కేవలం మనం పుణ్యం సంపాదించుకుని స్వర్ణానికి పోవలసిన వాళ్ళం ఈ లోకంలో కొడుకులు కూతుళ్లు మనవాళ్ళు వీళ్ళందరితో భోగాలు అనుసరించాల్సిన వాళ్లం మనకు కావాల్సిందే కానీ ఈ ఆత్మజ్ఞానము మోక్షము ఇది మనకి ఇప్పుడు అయితే కాదు అని వీడి ముందు సెటిల్ చేసేసాడు అది ఆల్రెడీ సెటిల్డ్ ఈ వాంట్ సమ్ సమ్ ఈ ఇహలోకాభివృద్ది మిగిలిన జీవితంలో ఇప్పుడున్న పది లక్షలున్నాయి ఇంకో పది లక్షలు ఇరవై లక్షలు అలాగేదో పిల్లలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఏ కష్టాలు లేకుండా ఉంటే సరిపోతుంది యువలోకానికి అది ఇంకా పరలోకానికి మరణించిన తర్వాత ఒక స్వర్గానికి వెళ్ళడం ప్రస్తుతానికి ఇది ఇంకా మోక్షము అది తర్వాత చూసుకోవచ్చు అది మనకి అర్హులం కాదని వీరు సెటింగ్ చేసేసుకున్నాడు ఆల్రెడీ డిసైడ్ వచ్చాడు వేదాంత క్లాస్ కి ఎలాగే క్లాస్ ఒక రెసిస్టెన్స్ బిల్డప్ చేసి కూర్చుంటే అది శ్రవణం చేసే పద్ధతి కాదు కాబట్టి ఈ ఈ ఓపెన్ మైండ్ తోటి కనుక అర్థం చేసుకుని పునఃపున మననం చేసినట్లయితే పదే పదే దాన్ని అభ్యాసం చేసినట్లయితే అది గొప్ప అంతరంగ వి కలిగిస్తుంది అందుకోసం దాన్ని ఆమ్నాయ రవణాన్ని పదే పదే చేస్తూ ఉంటాను మనకి తెలిసి గానీ తెలియక గానీ అనేకములైన రెసిస్టెన్స్ మనం పెట్టుకుని ఉంటాం ఆ రెసిస్టెన్స్ అన్నీ కరిగిపోవాల్సింది అంటే ఏదో తెలుసుకుందండి Freedom from the known, nani, indi, you should be ready to relinquish everything that you know. Physically relinquish things you don't have to. Don't worry about that count. Now, if you have a chance to do something, then you can't do anything. I can't do anything. I can't do anything. They have. నేను దేహం కాదు అలాగన్నమాట సర్వాన్ని ఆల్ ద నోన్ ఇది మిథ్య నీకు తెలిసిన సర్వము మిథ్యా నన్ను మిత్య డెఫినేషన్ చూసుకోవడం నీకు ఏ సర్వము తెలిసిందో అది మిథ్య నీకు సత్య వస్తువు కావాలంటే మిథ్యను త్యాగం చేస్తే సత్య వస్తువు లభించదు ఇప్పుడు గత అర్జును అడిగిసారి ఎవరికి వాడు ప్రశ్నించుకోవాలి ఎవరి అడిగిసారి అప్పుడు రెడీ రివీల్ కాబట్టి చాలా ఓపెన్ మైండ్ ఉండాల్సి ఉంటుంది తర్వాత ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే జపం అంటే ఇప్పుడు మాల తీసుకుని మిమ్మల్ని జపం చేయని చెప్పట్లేదు మేము అది కనుక అభ్యాసం చేసినట్లయితే జపార్థ అంటే పునఃపున అనే పర్యాలు దాన్ని చదివినట్లయితే భావన తోటి భావన రూపంగా ఇదిగా మెకానికల్ గా అనవసరం ఉండదు మెకానికల్ మన సమాజంలో మెకా మన సమాజం అక్కర్లేదు మానవ సమాజాలు అన్ని అలాగే ఉంటాయి మెకానికల్ గా వెళ్ళిపోతా ఉంటారు మెకానికల్ గా సో ఆ సో ఎంత మెకానికల్ అయిపోతానంటే నేను ఒకసారి పాఠం చెప్తాను ఎక్కడో సర్వే భవంతు సుఖినహా అనే శ్లోకం గురించి స్థితి నేనే ఉన్నానంటే మనం ఈ ప్రార్థన మెకానికల్ గా చేస్తూ ఉంటాము సర్వే భవంతు సర్వే సొంత భావిస్తే హరి భవం దీకృష్ణ ఆర్థనస్తువులు అయితే కష్టం ఈ లాస్ట్ టెన్ ఇయర్స్ ఇదే పని చేస్తున్నాడు అలాగే నరత్ర సూర్యమే మంతమను భాతి సర్వంతం విభాతి హారతిడు అయితే అప్పుడే మీ ముందుకు వచ్చేసేయండి రిపిటేటివ్ అండ్ మెకానికల్ దానివల్ల ఏమన్నా ఈ చెప్పిన మంత్రంలో చాలా గంభీరమైన అర్థం ఉన్నది కానీ ఆ అర్థానికి వాడితే ఏమి తన అలాగే అట్టారనిసేసి ఉడికే జస్ట్ గో అనికల్ అండ్ రిపిటేటివ్ అక్కర్ అది దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు ఏదో ఉంటుంది ఏదో ఉంటుందని నేను ఇంకా ఎగ్జిస్ నన్ను నేనే కవరింగ్ బ్యాక్ ఏముంటుందో నాకైతే చెప్పడం కష్టం మేబి దే సో అలా కాదు భావన మీరు భావనారూపంగా కనుక చేసినట్లయితే నతత్ర సూర్యోపాతి అనేది ఎలాంటిదంటే మనం ఆ వేళ కృష్ణం చూడండి దీంట్లో ఉపదేశ సాహసే తెలుసుకునేవాడనే దాను తెలియబడేది నేను కాదు అనేది అనే టాపిక్ మీద మనం ఎంత ఇస్తారోగా విచారం చేశాం అంత అర్థం కూడా ఆ మంత్రంలో ఈ విడి ఉన్నది నతత్ర సూర్యోపాతి అనే మంత్రం అలాగే సర్వే భవంతు సుఖిన అంటే వీడు సకలములైన అసూయ రాజద్వేషములు కటికరే తగ్గడం అది భావన చేయగలిగితే చాలా గొప్ప శ్లోకం నిజానికి అది ధ్యానంలో కూడా భాగంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అంత విలువైనటువంటి శ్లోకం కాబట్టి ఇది కూడా అటువంటిదే భావన భావనాత్మకంగా మనం చూసినట్లయితే కొన్ని పవిత్రము చేస్తుంది జపార్థక మీరు ఆ శ్యామాత్ శ్రపద్యే అని శబలాత్మం ప్రపద్యే అని మీరు అలాగే జపం చేయచ్చు ఒక తొమ్మిది సార్లు మూడు సార్లు నాలుగు సార్లు భావనాత్మకంగా చేయవచ్చు లేకపోతే గైడెడ్ మెడిటేషన్ లో భాగంగా కానీ లేదంటే సెల్ఫ్ గైడెన్స్ కింద కానీ శ్యామాత్ శలం అని దాన్ని జపం చేయక్కర్లేదు ఆ పదాలను ఓపెన్ గా ఉచ్చీరించనక్కర్లేదు కానీ ఆ భావాన్ని అభ్యాసం చేయండి అలా అలా కూడా చేయదగినటువంటి మంత్రం ఇక్కడ శ్యామ శబలా అని రెండు ఉన్నాయి చూడండి శబలా అంటే సంస్కృతంలో సరళమైన పదం ప్రసిద్ధమైన పదం రంగురంగులు వెరైటీ ఎక్కడ ఉంటుందో దాన్ని శబలా అంటారు వెరైటీ శ్యామ అంటే శ్రీకృష్ణుని శ్యామ అంటూ ఉంటారు ఆ శ్యామ కాపిది అంతే అనర్థం కూడా పరబ్రహ్మ అని అర్థం శ్యామ అంటే మీరు శ్రీకృష్ణుడు పరబ్రహ్మ అనే దృష్టితో శ్యామ అని అంటే కానీ లోకంలో శ్యామ్ శ్యామ్ ఉంటారు శ్యామ్ శ్యామలే శ్యామ్మని పాటలని పాడుతూ ఉంటారు దాంతో పరబ్రహ్మభావంతో పాడుతున్నారా లేకపోతే ద్వైత భావంతో పాడుతున్నారా ద్వైత భావంతో పడుతున్నారేమో అనిపించింది నా కొంత డాన్స్ కూడా జోడిస్తారు దాన్ని సో అది కాదు ఆ ద్వైతం మాత్రం కాదు శ్రీకృష్ణుడి దగ్గర ద్వైతం ఎక్కడ ఉందనే అంతా ద్వైతం అంటే అస్ట్ దీ శ్యామా దైతే ఉంది కాబట్టి శ్యామా అంటే నో వెరైటీ నో సెకండ్ నో పర్టికులర్ డెఫినేషన్ నో డివిజన్ నో పర్టికులారిటీ ఏమీ ఉండదు ఇప్పుడు స్వచ్ఛమైన వినీలాకాశం ఉందనుకోండి ఆ వినీలాకాశంలో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చూసినా ఒకే రూపంగా ఉంటుంది ఇంకా దాంట్లో చేంజెస్ ఏమే ఉండవు రెండవది ఉండదు కేవలము ఒక్కటే ఉంటుంది దాన్ని శ్యామ అంటాంతా చెప్తాయి శ్యామ అనే పదానికి అర్థం బాగా తెలియటానికి ఓ మహాత్ముడు ఓ స్కూల్కో కాలేజీకో వెళ్ళాడు ఏదో వాళ్ళ వాళ్ళ ఇన్వైట్ చేస్తే వెళ్ళాడు లెక్చర్ ఇచ్చాడు లెక్చర్ ఇచ్చి ఆ లెక్చర్ లో విద్యార్థుల్లో ప్రశ్న అడిగాడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను మీరు సమాధానం చెప్పగలరా అడిగాడు అంటే రాముడు కాని కృష్ణుడు కాని బ్లూ కలర్ లో ఉన్నట్టుగా మనకి రామాయణాల్లో అక్కడ చెప్తారు నీలమేఘ శ్యామ శ్యామవర్ణం గలవాడు అన్నట్టుగా చెప్తారు కదా శ్యామ అంటే బ్లూ బ్లూఇష్ కలర్ కలవట్టుగా చెప్తారు అలా చెప్పడంలో అర్థం ఏమిటి అని అడిగారు ఎందుకంటే మీకు దానికి ఏదో అంతరాధం ఉండాలి లేదంటే బ్లూ గా ఉండడం ఏమిటండి ఏమైనా అర్థం ఉందా బ్లూ కలర్ లో ఉంటారా బ్లూ కలర్ అంటే మీకు తెలుగు నారాయణ గారు నేవీ వేసుకున్నారు అలా ఉంటారా మనుషులు ఎవరైనా ఆ కలర్ స్కిన్ కలర్ అలా ఉంటుందా ఉండదు రాముడికి స్కిన్ కలర్ అలా ఉండడం ఏమిటి ఆయన కూడా అలా మిత మానవులు లాంటి దశరథుడికి అలా ఉండదు కౌశలికి అలా ఉండదు సతముఖి ఎవరికి ఎలా ఉండదు ఆయనకొక్కరికి మాత్రం బ్లూ కలర్ ఉంటుందా నాటకాల్లో అయితే ఈ యాక్టర్కి ఏం చేస్తారంటే బ్లూ పౌడర్ తెచ్చుకు వస్తాడు తెచ్చుకొచ్చి ఆ దేదో పెట్టి మొత్తం అంతా బ్లూ కొట్టేసి అనిపిస్తాడు సినిమాల్లో దేవా కలర్ సినిమాల్లో పూర్వకాలంలో ఆ కృష్ణుడు వేషం వేసి అయినా ఆ దేవా కలర్ బ్లూ కలర్ మొత్తం ఒళ్ళంతా బ్లూ కలర్ వేసుకుని వచ్చి అలా ఉంటారా మనసులో వెళ్ళాను మీకు కించమవుతుంది అలా ఉండరు దాంట్లో అయితే ఒక అడిగేది మహాత్ముడు అడిగితే ఒక కుర్రాళ్ళు వేచాడు ఒక యంగ్ మ్యాన్ కాలేజీ విద్యార్థి చెప్పాడు ఆకాశము వినీలంగా ఉంటుంది సముద్రము వినీలంగా ఉంటుంది మనకి తెలిసి అనంతత్వానికి దృష్టాంతం చెప్పాలి అంటే అనంతము అనంతము లేని దానికి దృష్టాంతం చెప్పాలంటే అటు సముద్రాన్నైనా చెప్పాలి ఇటు ఆకాశాన్నైనా చెప్పాలి ఆ సముద్రము ఆకాశము ఒకే రకంగా వినీలంగా ఉంటాయి ఆ వినీల అది నీల అంటే విశేషంగా నీల వర్ణము అది అనంతత్వానికి చిహ్నము మన సంప్రదాయంలో రాముడు అంటే అనంతుని యొక్క అవతార కృష్ణుడు అంటే అనంతుని యొక్క అవతార రాముడు కృష్ణుడు ప్రాకృత మానవుడు కాదండి అనంతుని అవతారములు అని చెప్పడం కోసం బ్లూ కలర్ కె చెప్పారు అని చెప్పాడు ఆ కుర్రాడు ఆ మహాత్ము అన్నాడు శాష్ నువ్వు చాలా ఆ మహాత్ముడు ఎవరో తెలుసా స్వామి వివేకానందు ఆ పురాడు ఎవరో తెలుసా రాజాజీ ఇప్పుడు మీకు శ్యామ అంటే అర్థం తెలిసింది కదా శ్యామ వన్ వితౌట్ ఎ సెకండ్ రెండవది లేనిది అనంతము అయిన పరబ్రహ్మ శ్యామ శ అంటే వెరైటీ వెరైటీ వెరైటీ నామరూపం వ్యాకరణం అన్నారే దాని పేరే శబల ఇప్పుడు బంగారం ఉండేది ఒక కన్ను బంగారం తెచ్చాం శ్యామ దీని నుంచి ఒక లక్ష రకాల ఆభరణాలు తయారు చేసాం శబల ఒక ఆభరణం లేరు ఇంకో ఆభరణం లేరు అన్ని భిన్న భిన్నాలుగా ఉంటాయి శబల ఈ శబల ఎక్కడి నుంచి వచ్చింది ఈ శ్యామం నుంచి వచ్చింది అవునండి శ్యామం ఏమవు ఈ శబలం కలిసిపోతే దేంట్లో కలిసిపోతుంది శ్యామంలో కలిసి శ్యామమే శబలమవుతుంది శబలమే శ్యామం అవుతుంది నామరూపాత్మకమైన జగత్తు పరబ్రహ్మలో విలీనమవుతుంది అద్వయ పరబ్రహ్మయే నామరూపాత్మకమైన జగత్తుగా ప్రకట అవుతూ ఉంటుంది ఓకే ఇంకో దృష్టాంతం ఇప్పుడు సినిమా హాల్ కు వెళ్ళినప్పుడు మా చిన్నప్పటి సినిమా గురించి చెప్తున్నాను నేను సో మొట్టమొదట ఎలా వచ్చేదంటే మేమందరం అలా కూర్చుని టిక్కెట్లు కొనయించుకుని కూర్చుని మహోత్సాహంతో పెద్ద ఉత్కంఠ తోటి ఏ ఎంపీఓ సినిమా సినిమా సినిమా అలా చూస్తూ ఉండేవాళ్ళం అక్కడ తెర ఉండేది ఖాళీ తెర ఉండేది ఆ తెర పొడదెంత వెడలి ఎంత అన్ని కూడా వేస్తూ ఉండేవాళ్ళం యూరోప్ లో దానిమీద కాంతి పడుతుంది ఆ తెర మీద ఇక తెల్లని కాంతి పడింది అంతే అంటే వాడు స్విచ్ ఆన్ చేసేదాన్ని వెంటనే హాల్లో నుంచి ఊరని పెద్ద కేకలు వస్తాయి అంటే మహానందం అనమాటలు కూడా వస్తాయి ఏదో తెర మీద కాంతి పడింది దాన్ని శ్యామ అంటారు ఆ తెర మీద కాంతి పడిన చూడండి మెలిగే తెర అది శ్యామ ఇంతట్లోకి వాడు ఫిలిమి పెడతాడు దారిలో ఆ కాంతి ప్రవాహం యొక్క దారిలో ఫిలిముని పెట్టి ఆ ఫిలిముని తిప్పడం ప్రారంభిస్తుంది అది తిరుగుతుంది తిరుగుతున్నగా సడన్ గా అడ్వర్టైజ్మెంట్ లో లేకపోతే నామరూపాలు బొమ్మలు యాక్షన్స్ అన్నీ ఇది శబలా ఈ లైట్ అంతకుముందు ఎటువంటి డివిజన్స్ లేని లైట్ శ్యామయే ఇప్పుడు శబలమైనది ఇప్పుడు ఆ ఫిలిం దాగేశారనుకోండి ఫిలిం తీసేశారు అనుకోండి అంతకుముందు ఉన్నటువంటి శబలం ఏమవుతుంది శ్యామం శ్యామాత్బలం ప్రపంచే శ్యామం ప్రపంచే ఇప్పుడు మీరు దీన్ని ఎవరికి వాడు అన్వయించుకుని దాన్ని అభ్యాసం చేయాలి ఇప్పుడు నేను ఉన్నాను నేను నేను అన్నప్పుడు యూ హ్యావ్ టు లెట్ గో ఎవరి థింగ్ సర్వసన్యాసం చేసేయాలి సర్వసన్యాసం అంటే ఇప్పుడు నేను ఇలా స్వామిజీని ఇక్కడ ఎత్తుగా కూర్చున్నాను మీకు అందరికీ పాఠం చెప్తున్నాను ఇదేమో డైమండ్ పాయింట్ సెంటర్ సికింద్రాబాద్ లో ఉంది సికింద్రాబాద్ భారతదేశంలో ఉంది ప్రస్తుతం భారత్ తో అమెరికా మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాయి సో న్యూక్లియర్ డీల్ కూడా రాబోతుంది నేనేమో ఇంకో పదిహేను రోజుల్లో అమెరికా వెళ్లబోతున్నాను క్యా బర్త్ హై చాలా గొప్ప విషయం ఇది ఇదంతా శబలం ఏమన్నా ఏదో శబలానికి కొంత వర్ణనిచ్చారు మీకు ఇప్పుడు లెట్ గో Everything. Let go everything. India, Sikindrabad, Diamond, Poins, and Tarzhi, Lavdarov, Anni kuda let go. Drop. Sanyaswante for a day. Drop everything. Kalumushkun. Kalumushkunte, the entire drishya prapanchya is gone. Kod, intolet drishya prapanchya akarame? Kalumushkunte drishya prapanchya akarame lebe. Paravata, shabulu, shabda alnhe pattingcheonam maneshwana. Let go. Let go and te gulishkya jandai? Drop. Chesa it. Parishyagan kesa. లెఫ్ట్ గో దన ఉంది మనస్సులో అనేక సంకల్పాలు ఉంటాయి ఒకప్పుడు వీడు అన్ని బాహ్యాన్ని లెఫ్ట్ గో చేసేస్తాడు కానీ మనస్సులో ఎరువు ఆలోచించుకుంటూ కూర్చుంటాడు ఎందుకంటే లోపల మరో ప్రపంచం ఉన్నాడు ఇదో ప్రపంచం ఇంకో ప్రపంచం లోపల ఈ ప్రపంచాన్ని విడిచి ఈ ప్రపంచంలో ఉంటుంది ఈ ప్రపంచం నుంచి దాంట్లోకి వెళుతూ ఉంటుంది ఈ లోపల ఉన్న ప్రపంచాన్ని కూడా విడిచిపెట్టడం వీడికి చేపడాలు అది విరిచిపెడితే గానీ అది ధ్యానం దాదోస్తుంది కాబట్టి లెట్ గో సంకల్పాలన్నింటికని నేను విడిచిపెట్టేసాను ఇప్పుడు ఇంకా నేను అనే భావన ఉంటుంది ఆ నేను అనే భావన కూడా డ్రాప్ అయ్యి మెంటల్ మూవ్మెంట్ అంతా డ్రాప్ చేసే డ్రాప్ బీయింగ్ అని అంటారు సద్రూపంగా నేను నిలిచి ఉన్నాను శుద్ధ సత అది శ్యామండి సరే ఐదు నిమిషాలు పది నిమిషాలు ధ్యానం పూర్తయింది ధ్యానం పూర్తవగానే ఇంకా ధ్యానంలో ఉండగా మనస్సు అండి ఎవరి అంటే బ్రేక్ఫాస్ట్ టైం అయినట్టుంది ఇంక ధ్యానం పూర్తి చేయొచ్చు అని అంది మనస్సు అంటే శబలో ఆరంభం అయిందన్నమాట ఆ మనస్సు ఆ శ్యామం నుంచే వస్తుందండి దానికంటే ఆ చైతన్యంలోనే మనస్సు యొక్క సంకల్పం కుడుతుంది చిన్న మూవ్మెంట్ మనస్సు తని పేరు శబలం దేహము సరే మనస్సు బ్రేక్ఫాస్ట్ అనేవరికి దేహము కళ్ళు తెరవడం అంటే రూప జ్ఞానం డైమండ్ పాయింట్ సికింద్రాబాదు బ్రేక్ఫాస్ట్ క్లాసు మీరందరూ అమెరికా న్యూక్లియర్ డీలు మళ్ళీ అన్ని ఇది శబలం ఇప్పుడు నేను మొత్తం సర్చు వేసేసాను కదా శబలాత శ్యామం ప్రపద్ది శబలం ప్రపంచే ఈ పనికి ఏమవుతున్నారు ఈ పనికి ఎక్కువ ఏమిటవుతుందో తెలిసిన అనేక విషయాల్లో వికాసం కలుగుతుంది నెంబర్ వన్ ఈ జగత్ ఏదైతే ఉన్నదో ఇది ఆత్మరూపంగా ఉండే ఆ సెతి యొక్క వికాసం తప్ప మరొకటి కాదు అని తెలుస్తుంది కదా ఇప్పుడు మనం ఏమనుకుంటాం జగత్ అనేది అలా ఉంది నేను దాంట్లోకి వచ్చి దాంట్లోనే నేను పోతున్నాను అని అనుకుంటున్నావా లేదా ఇప్పుడు ఇది దీన్ని బట్టి ఈ ధ్యానాన్ని బట్టి మనకేం తెలుస్తుంది నేనే ఉన్నాను నేను అహమస్మి యహమస్మి అద్వయంగా సకల సంకల్పరహితంగా ఉన్నప్పుడు యహమస్మియే శ్యామ నేను అదే రమణ నేను ఎవరో తెలుసుకో నేను శ్యామ నేను అనే ఇప్పుడు ఆయన రమణ చెప్పిన వారా తెలుసునా నువ్వు నిద్రలేసినప్పుడు ఫస్ట్ థాట్ ఏమిటి ఐ థాట్ మళ్ళీ రాత్రి నిద్రపోయేప్పుడు లాస్ట్ థాట్ ఏమిటి ఐ థాట్ సో ఈ ఫస్ట్ థాట్ కి లాస్ట్ థాట్ మధ్యలో ఎన్ని థాట్స్ ఉన్నాయి లక్ష థాట్స్ ఉంటాయి ఉంటాయండి లక్ష సంకల్పాలు ఉంటాయి ఇదంతా శబలా ఈ ఫస్ట్ ఐ థాట్ ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసుకోవాలి అది కావండి మీరు ధ్యానం చేస్తే శ్యామా శబలం ప్రపంచే శబలా శ్యామం ప్రపంచే ఆ చైతన్యం ఏదైతే ఉందో దాని నుంచే ఐథాట్ వచ్చిందని ఈ ఐథాటే అనేక రకాలుగా మార్పులు చెంది జగద్రూపంగా పరిణామ వివర్తాన్ని చెందుతోందని ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనము జగద్రూపంగా కనపడుతోందని కాబట్టి జగత్ అనేది ఆత్మ చైతన్యం కంటే భిన్నంగా లేదని ఏదైతే తలదో అది ఎవడో దేవుడో దెయ్యమో నా నెత్తిన పెట్టిన బరువు కాదని జగత్ అనేది ఏదైతే తలదో అది నేను నా ఆత్మ చైతన్యం నుంచి నేనే సృష్టిస్తున్నానని దాన్ని తిరిగి నాలో నేనే కలుపుకుంటున్నాననేటువంటి మహాసత్యం వీడికి అనుభవానికి వస్తుంది తెలిసిందండి ఐడియా సో శ్యామాత్ ప్రపద్యే శ్యామం ప్రపద్యే శ్యామో గంభీరో వర్ణహ శ్యామ ఇవ చూడండి శ్యామ అంటే చిక్కని రంగు గంభీరో వర్ణహ అంటే చిక్కని రంగు మరి బాడీకి పెయింట్ వేసారనుకోండి లూజు లూజ్గా వేస్తే గీతల గీతలుగా కాదు చిక్కగా వేయాలి అంటే సెకండ్ కోర్టు వేసి థర్డ్ కోర్టు వేస్తే చిత్రమన్ నారాయణ లెక్క గంభీరో వర్ణ గంభీర వర్ణం ఉండాలి ఆ పర్టికులర్ వర్ణం బ్లూ కలర్ నేవీ బ్లూ డీప్ బ్లూ దాన్ని శ్యామ అంటారు అంటే అర్థం ఏంటి దాంట్లో మీకు సెకండ్ నెస్ట్ ఉండకూడదు సెకండ్నెస్ ఉండకూడదు అంత ఒక్కటే అన్నట్టుగా ఉండాలి సెకండ్నెస్ట్ ఉండకూడదు అది శ్యామ ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇదంతా శ్యామ ఒకటే లంగులో ఉంది కానీ ఇక్కడికి వచ్చేది సెకండ్ నెస్ట్ వచ్చేసింది ఏదో ఇంకొకటి ఏదండి సో ఆ సెకండ్ నెస్ట్ ఉండకూడదు లేకపోతే ఆయన దొరుకున్న షత్తు వైట్ కలరు దాని మీద తెల్లని గీతలు మళ్ళీ వైట్ కలర్ తెల్లని గీతలు సెకండ్ గా చెప్తున్నారు అలా ఉండకూడదు గంభీరో వర్ణహండి నిజంగా రంగు అనుకున్నారు అక్కడ రంగులో ఉండవుండవే లెటరల్ గా తీసుకోకూడదు మీరు అంటే శంకర్లు శ్యామ ఇవ శ్యామ రంగు అంటున్నావు అంటే నిజంగా ఫిజికల్ రంగు ఉందని అనుకోద్దు రంగు దాటిది అంటే రెండవది లేనిది ఏది ్రహ్మా హృదయమునందుండే ఆ పూర్ణ ఆత్మ బ్రహ్మ అంటే పూర్ణ ఆత్మకే బ్రహ్మ అని పేరు అది అది శ్యాద చూడండి మీరు మనస్సుని మనస్సులో నిరంతరంగా తెలవేగుతూ ఉండే సంకల్పాలని పెనిట్రేట్ చేస్తేనే మీకు దొరుకుతుండే దానికే దొరకదు ఒక ఆయన జపన్ చేస్తున్నాడు ఇలా కూర్చున్నా జపం మొదలు పెట్టాడు వరగండి ఆయన నేను ఆయన దగ్గర వెళ్ళి కూర్చున్నా మీరు ఆ ముప్పై నిమిషాలు జపన్ చేశారు మీరు ఏం చేశారో చెప్పండి నాకు అన్నాంగ్ రాంగ్ అనేది ఆయన ఏం చెప్పారంటే మాలైతే తిరుగుతోందండి ఈ ముప్పై నిమిషాల్లో కొంతసేపు అయితే నేను నిద్రపోయాను కొంతేపు అవి ఏ విధమో సంగతులు గుర్తుకొచ్చి అవి ఆరోపిస్తూ కూర్చున్నాను అని చెప్పారు దట్ ఈస్ వాట్ అంటే ఏమైంది అక్కడికి ఆ మనస్సు యొక్క లెవెల్ ని పెనిట్రేట్ చేయలేకపోయాడు మీరు గమనించారా మనస్సు లెవెల్లోనే ఉండిపోయాడు మనస్సు అలిసిపోతే నిద్రలోకి వెళ్ళాడు పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మనస్సు యాక్టివ్ అయిపోయింది సో మనస్సుతో ఏ విధమో ఆలోచించుకుంటూ अभी हारद ब्रह्म अद्त शबलमे संसद ब्रह्मे अत्युवगाह्यवाद हारद्ञा ध्यान श्रम पड़ा श्रमंटे चेल देश हारद ब्रह्म पा शबला त्याग चेयटा అది ఎలాగా అంటే చూడండి మీరు స్ట్రగుల్ చేయకూడదు యుంట్ రీచ్ ఎనీ వే మెడిటేషన్ లో స్ట్రగుల్ చేయకూడదు స్ట్రగుల్ చేయడం అంటే ఏంటో తెలిసిన చాలా పెద్ద ప్రయత్నం చేయడం నిద్రపోవడం లాంటిది మెడిటేషన్ అంటే నిద్రపోవడం ఎలా చేస్తారు చూడు నేను ఏమైనా సరే పటుకుని నిద్రపడిపోద్రపోవాల్సిందే ఇప్పుడు అని వెళ్ళిపోయి చూస్తాను ఎందుకు ఇప్పుడు ఏదన్నా నిద్రపోవాలని గొప్పని మంచి చేసుకుని పడుకున్నారని నిద్రపడుతున్నాం పట్టదు స్ట్రగుల్ అంటే అర్థం తెలుస్తుంది కదా గిలగల్ ఆడకూడదు నిద్రపోవడానికి గిలగెల్ ఆడకూడదు మరి ఏం చేయాలి నిద్రపోవడానికి డ్రాప్ ఆఫ్ డ్రాప్ చేయి నిద్ర పట్టకపోతుందేమో అనే భయం ఉందా డ్రాప్ ఇటా నిద్ర ఎవైనా సరే పోవాలనే పట్టుదల ఉందా ఉంది డ్రాప్ ఆఫ్ దాన్ని కూడా డ్రాప్ చేసే లెట్ గో కొంతమంది లెట్ గో అనేది చేయలేక లెట్ గో అంటే విడిచిపెట్టేది పిల్లవాడు అమ్మ అమ్మ పక్కలా పడుకునే ఏదేవో కబుర్లు చెప్తా ఉంటాడు అప్పుడు తల్లి అంటుందని ఆయన కడుపు కబుర్లు కట్టి పెట్టి పడుకో కళ్ళు మూసుకునిపో అని అంటున్నారు దాన్నే లెట్ గో అంటాయి కబుర్లు ఎప్పుడు కట్టి పెట్టకడా దొరుకున్నా ఆగిపోతే గాని కబుర్లు ఆగం కబుర్లు ఆగిపోతే మన సంకల్పాలు కూడా ఆగిపోతాయి కబుర్లు కట్టి వాజేంద్రియ వ్యాపారం కట్టి పెట్టేసి మన సంకల్పం కడుమూసుకునే రూప జ్ఞానాన్ని కట్టపెట్టేసి లెట్ గో లెట్ గో లెట్ గో డ్రాప్ ఇట్ ఆఫ్ డ్రాప్ ఇట్ ఆఫ్ డ్రాప్ ఆఫ్ అప్పుడేమవుతుందో తెలిసినా మీరు నిద్రపోరు నిద్ర మిమ్మల్ని తన ఒడిలోకి తీసుకుంది దట్ ఈ హౌ స్లీ యూ డూ యూ డోంట్ స్ట్రగుల్ యూ డోంట్ ట్రై టు అచీవ్ ఎనీథింగ్ యూ డోంట్ ట్రై టు రీచ్ ఎ గోల్ మీరు గోల్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్న సేపు మీరు నిద్ర పడదు దొరుకుతూ ఉంటారు ఇటు నుంచి ఇటు అటు నుంచి ధ్యానం కూడా అంతే అయితే మరి ఇంకా కష్టమే ఉంది దాంట్లో అంటే అదే కష్టం పట్టుకోవడం కష్టమా విడిచిపెట్టడం కష్టమా మీకు చెప్పండి ఒక దృష్టికోణంలో పట్టుకోవడం కష్టం అనిపిస్తుంది కానీ ఇంకో దృష్టికోణంలో విడిచిపెట్టడమే కష్టం అనిపిస్తుంది ఎందుకో తెలుస్తున్నా అండి వీళ్ళు విడిచిపెట్టండి దేని నేను విడిచిపెట్టడు నా తెగతి దుర్మేధాహ అన్నాడు శ్రీకృష్ణ పద్దెనిమిదవ అధ్యాయంలో ఈ అజ్ఞాని మీరు విడిచిపెట్టడం అన్నాడు చూడతానికి అరే చూడ అంటే చూడతానికి దేన్ని విడిచిపెట్టడం మీరు గమనించారా దేన్ని విడిచిపెట్టడం విడిచిపెట్టడం దగ్గరికి వచ్చే ఎలా ఉందో తెలుసుకున్నా అండి జస్ట్ అలా అలవోగ విడిచిపెట్టేయండి విడిగిపెట్టి ముందుకు వెళ్ళిపోవాలి వెనక్కి తిరిగి కూడా చూడకూడదు అలా విడికి పెట్టేయాలి చూడదాం అంతే బస్ ఖచ్చితం ఇప్పుడు కొడుకుకోవడము ఇల్లు చూసుకుంటా ఉన్నారనుకోండి ఆ మాట అసలు రాగానే ఆ తాళం చేతులు వాళ్ళని రోడ్డు మీద పడుకోవాలి వెళ్ళిపోయి ఆశ్రమంలో కొంచెం గేట్లు చదువుకోవాలి కంటిలో నాలుగు బట్టలు వేసి తర్వాత వాళ్ళు పంపిస్తారు కదా ఆ లెవెల్లో విడికి పెట్టేయాలి చూడదేనా అలా కష్టం ముఖ్యంగా వర్క్ ఎడిక్షన్ అని ఒకటి ఉంటుంది అంటే పని చేయడానికి ఎడిక్షన్ ఉంటుంది వీడు పని చేస్తూ ఉంటాడు ఆ పని రోజంతా చేస్తూనే ఉంటాడు కాఫీ టైదో చేస్తూ ఉంటాడు అలిసిపోయినప్పుడు అలా కాఫీ తగ్గుతూ ఉంటాడు పని చేస్తూ ఉంటాడు తొమ్మిదిన్నర అవుతుంది పని బిగులు చేసే ఓపిక మనస్సుకి లేదు దేహానికి లేదు దీన్ని విశ్వశక్తలు అంటారు ఓపిక లేనప్పుడు విడిచిపెట్టేసి పడుకోవచ్చు కదా విడిచిపెట్టి పడుకోలేడు పని చేయొచ్చు కదా అలిసిపోయిన నాడు అది అనేబుల్ ట్స్ అనేబుల్ టు లెఫ్ట్ గో ఆ పనిని అలా అనేబుల్ నేను ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఎరుగుతున్నాను అతను అంటాడు తొమ్మిదిన్నర అయితే అయినా ఇంకా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇది క్లిక్ ఆర్డ్ క్లిక్ కంప్యూటర్ లో వర్క్లు అనేవి అలాగే ఉంటాయి చాలా సూక్ష్మంగా ఉంటాయి ఇది క్లిక్ చేయటం ఒక డ్రాప్ వస్తుంది ఒక పది ఆప్షన్స్ వస్తాయి వన్ ఆఫ్ దూ క్లిక్ ఇంకో ఆప్షన్ అది కేట్ ఇది పెట్టి అలాగే లెబ్ అంటారు దాన్ని లెబ్ అంటే గూడు చాలా గూడు దాని పేరే లెబ్ అలాగే ఉంటుంది అది ఆ పని వీడు పొద్దున్న తొమ్మిదింటికి మొదలు పెట్టాడు రాత్రి తొమ్మిది అయినా అదే చేస్తూ ఉంటాయి కొత్త ఉండదు అదే చేస్తూ ఉంటాయి వీటి నుంచి అటు నుంచి పొద్దున్న దానికి ఏమైంది అది మళ్ళీ ఏదో అవుతుంది ఆ ఇంక సరిగ్గా ఉండదు మళ్ళీ అది అలా దానికి ఏదో ఇన్స్ట్రక్సన్ టైం చేసి సరిగ్గా ఉందో ఎంటర్ మళ్ళీ ఎంటర్ చేయడం ఇదే రోజు అంటే ఇదే పని తొమ్మిదిన్నర అవుతుంది ఇంకా ఏదో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఉండదు పడుకున్న వాళ్ళు మనుషుల మీద పడుకుంటాడు ఆ ఎంటర్ చేయాల్సిందే గుర్తుకొస్తూ ఉంది లెట్ గో హీ కెనాట్ పడుక్కు నిద్రకోండి నిద్రపోతా ఇటు దొల్లి దొల్లి దొల్లి ఎప్పుడో ఒకసారి నిద్రపోతుంది ఆ నిద్ర కూడా సూపర్ ఫెషియల్ గా ఉంటుంది డీప్ స్లీప్ ఉండదు ఎందుకని లెట్ గో చేతగా ఈ మధ్యన వెస్ట్ గా ఒక నారా ఒకటి వచ్చింది నారా అంటే స్లోగాన్ ఏదో తెలిసిన లెట్ గో let god let go and let go and let god and this, this samsara ni vidiki vekaste god comes in let and the local grani kuda let in anamata samsara ni vidiki vekaste god comes in aa vidiki vekadaley vidhi kashtam ayipothundi aa mind ni penetrate cheyanu aa mind yokka layers lo chikkukonu untadi దాన్ని పెమిట్రేట్ చేసి లోపలికి వెళ్ళాలి అదే అత్యంత దురవగాహ అంటే టు డైవ్ ఇన్ అవగాహ అంటే మునగడం మనస్సు చాలా సూపర్ఫిషియల్స్ లోపలికి మునగాలి ఆ మునగడమే కష్టం దాన్ని మీరు మెడిటేషన్ ద్వారా సంపాదించుకోవాలి సంపాదించుకుంటే సర్వసంకల్పరహితమైన శుద్ధ శక్తి మీరు నిలిచి అదే శ్యామ ఆ శ్యామ నుండి శబలం నేను శబలంలోకి వస్తున్నాను ధ్యానం అయిపోయిన తర్వాత ఆ శ్యామ నుండి శబలంలోకి వస్తున్నాను ఈ ధ్యానం అంత కఠిన మీరు అనుకోద్దు మనం చాలా సార్లు చేసినప్పుడు మీరు శ్యామగా ఉన్నారు మీరు ఆ శ్యామ అనే పదవి వేళ గానీ థాట్ లెస్ స్టేట్ లో మీరున్నారా లేదా అదే శ్యామ ఆ థాట్లెస్టేట్ నుంచే ఆల్ థాట్స్ఐ ఆల్ థాట్స్ అని పేరు శబలం అంటే అర్థం చెప్తున్నారు శబలం శబలం ప్రపజ్జ అనమాట శబలమును నేను పొందేదను అసలు శబలం అంటే ఏంటి శబలం అంటే మళ్ళీ శబలం ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చెప్పమంటారా మొజాయిత్ ఇంగ్లీష్ మొజాయిత్ మొజాయిత్ అంటే మీకు ఎవరికైనా అర్థం కా స్టోన్ మీద స్టోన్ మొజాయిట్ కండ్రోల్ స్టోన్ ఇస్ స్టోన్ స్టోన్ మీద ఉండే డిజైన్ ఆ డిజైన్ ఎలా ఉంటుందంటే ఒక్కటి ఉండదు రెండు ఉండవు మూడు ఉండవు పదో ఇరవైయో కలగా పొలంగా ఉంటాయి దాన్ని మొజాయిత్ స్టోర్ ఉంటా మీకు ఒక చోట ఉన్న ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ కాదు అలా వెరైటీ వెరైటీ వెరైటీ మొజాయిత్ అంటాం కాదు చెదల మన మైండ్ మొజాయిత్ గానే ఉంటుందండి మైండ్ మొజాయిత్ ఎలాదో తెలుసిన ఐ లవ్ దిస్ ఐ లవ్ దిస్ వెలో ఐ లవ్ దిస్ వెలో అది ఇంకోటి తర్వాత ఐ హేట్ దిస్ వెలో ఐ హేట్ ది మొజాయిట్ ఐ లైవ్ దిస్ సార్ట్ ఐ హేట్ దిస్ దిస్ I love that this, I hate this, this, mosaic. What do you mean? Ah, what do you mean? Opposite, light, dislike, love, hate. So Allah's opposite, mosaic. And ah, mosaic is the mind that you have to use, and you have to use it. So you can use mosaic that you have to use. Shabala, Iwa shabala ha. Namushabala, Iwa shabala ha. అరణ్యాద్యనేకకామాశ్రీతాలోకం ఈ శబలాన్ని ఇంతకుముందు బ్రహ్మలోకాన్ని శబలంగా వర్ణించారు బ్రహ్మలోకం అంటే మనస్సులో ఉండే బ్రహ్మలోకం అదే అరణ్యం అన్నారు అరణ్యం అడవిలో ఎంత వెరైటీ ఉంటుంది అంత వెరైటీ ఈ బ్రహ్మలోకంలో ఉంటుంది బ్రహ్మలోకం అంటే వీడు కోరుకునే కోరికలన్నీ ఉన్న బ్రహ్మలోకం అలా వచ్చింది అంతకుముందు అలా వర్ణించారు దాన్ని అక్కడ అనే రెండు సరస్సులు ఉంటాయని వర్ణించారు ఆ సరస్సులో ఐదమ్మ సరహ అంటే అన్ని కామనలతో కూడినటువంటి మనస్సుని అనన్య రూపంగా ఉండే బ్రహ్మలోకంలా వర్ణించారు కాబట్టి వీరు మనస్సుని బ్రహ్మలోకం ఎందుకు అంటున్నారు ఎందుకంటే అండి ఈ అధ్యాయం అలాగే ప్రారంభమైంది అధ్యాయంలో ముందు ఏం చెప్పారు బ్రహ్మపురం చెప్పారు ఏది బ్రహ్మపురం అనేది ఇది బ్రహ్మపురం ఇది బ్రహ్మలోకం హృదయం లోపల బ్రహ్మ అయితే బ్రహ్మపురం మన ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ కనపడతాడా మీకు కనపడ్డా ఢిల్లీలో ఏం కనబడుతుంది రోడ్లు రస్టు బస్సులు కార్లు మీరు అజాగ్రత్త మేర కూడా పడుతుంది అలా ఉంటుంది ఢిల్లీ ప్రైమ్ మినిస్టర్ కనపడాలంటే ఎలా ఉంటుంది ఎంత కష్టపడాలి అలాగే బ్రహ్మపురం ఇది దీంట్లో బ్రహ్మ ఉన్నాడు అయితే బ్రహ్మ బ్రహ్మపురంలో ఉన్నాం గానీ బ్రహ్మని దిగ్జి దరిగాపుల్లో లేము బ్రహ్మలోకము మనస్సు ఈ మనస్సులో ఉన్న భోగ వాసనలన్నిటినీ ఆ బ్రహ్మలోకంలో ఉండే భోగాలుగా పోల్చారు సో వివిధములైన భేద దృష్టులతోటి భోగ వాసనలతోటి నిండి ఉన్నటువంటి ఆ లోకమే మనస్సు అది బ్రహ్మ నుంచి పుట్టింది కనుక ్రహ్మ దారి మూలంలో ఉంది కనుక దానికి బ్రహ్మలోకము అని పేరుతారు ఆ బ్రహ్మలోకాన్ని అంటే వెరైటీగా ఉన్నటువంటి మనస్సుని వివిధములైన సంకల్పములతో చెల్లా చెదరుగా ఉన్నటువంటి మనస్సుని నేను పొందుతున్నాను ఆ మనస్సుకే జగత్ అని పేరు మీరు జగత్ అని అది మనస్సే మనస్సు కంటే భిన్నంగా వేరే జగత్తంతో ఏమీ లేదు ఎప్పుడు పొందుతున్నారు అంటే రెండు రకాల అర్థాలు చెప్తున్నారు ఆయన మనసా శరీర పాత ఊర్ధ్వం విధేయం ఇప్పుడు అజ్ఞాని ఉన్నాడు నిద్రపోయాడు ఎక్కడ ఉన్నాడు శ్యామంలో ఉన్నాడు తెలివి వచ్చింది ఆ మొదటి క్షణాలు ఎక్కడ ఉన్నాడు శ్యామంలో ఉన్నాడు అంటే మరుక్షణము మనస్సుతోటి పూర్తి జగత్తులోకి దిగేశాడు ఇప్పుడు ఎక్కడికొచ్చాడు శబలంలోకి ఇది అజ్ఞానావస్థ అజ్ఞానవస్థ అంటే జ్ఞానం ఇక్కడ అజ్ఞానావస్థి చెప్తున్నారు ఈ సత్యాన్ని తెలుసుకునే తిరిగా శ్యామంలో నిలిచి ఉన్నవాడు జ్ఞాని అవుతాడు జ్ఞాని అయిన వాడు శబలంలో ఉన్నా ఒక్కటే శ్యామంలో ఉన్నా ఒక్కటే ఎందుకంటే వాడికి శబలము శ్యామం కంటే భిన్నం ఎప్పుడు కానే కాదు సో మనస్సుతో ఇప్పుడు ఇక్కడ నేను శ్యామంలోంచి శబలంలోకి వచ్చాను శబలంలోంచి శ్యామంలోకి వెళ్తున్నాను నా యథార్థ స్వరూపము ఆ శ్యామమేనని ఈ శబలము చేత నిర్ధారించబడే అల్పం వ్యక్తిత్వం ఒకటి ఉంటుంది మనస్సు ఒక అల్పమైన వ్యక్తిత్వాన్ని నిర్ధారించి వీడికి అందజేస్తుంది అది అందుకుని వీడేమో ఆ వ్యక్తి నేనే అనుకుని వీడి సంసారంలో పరిభ్రమిస్తూ మేడ్ సూట్ అంటారు ఆ టైలర్ ఎం చేస్తాడంటే వీడి శరీరానికి సరిపడే సూటు ఉంటే తయారు చేసి వీడికి ఇస్తారు ఆ సూట్ క్లోక్ అంటారు ఆ సూటు వేసేసుకుని వీడు సంసారంలో తిరుగుతూ ఉంటాడు అలాగే మనస్సు వీడికి ఒక అహంకారాన్ని నిర్మాణం చేసి వీడికి అందజేస్తుంది నువ్వు ఫలానా ప్రాంతం వాడివి ఫలానా గోత్రం వాడివి ఫలానా జెండర్ వాడివి ఫలానా వర్ణం వర్గం కులం మతం ఎన్ని భేదాలున్నాలో నువ్వు భర్తవి భార్యవి తండ్రివి కొడుకువి అని వీడికి క్లోక్ ఒకటి తయారు చేస్తుంది ఇవన్నీ ఉన్నటువంటి క్లోక్ అది వీడికి అది వేసుకు తిరుగుతూ ఉంటాడు అదే అహంకారం సో ఈ అదే నేను అజ్ఞానంలో ఉంటాడు శ్యామం నుంచి శబలానికి వస్తూ ఉంటాడు శబలం నుంచి శ్యామానికి వెళ్తూ ఉంటాడు కానీ అజ్ఞానం మాత్రం అలాగే ఉంటుంది వాడు సంసారంలో పరిధిస్తాడు మహాపుణ్యం చేసుకుంటే శరీర పాతం తర్వాత స్వర్గలోకానికి వెళ్లి అక్కడ భోగాలను అనుభవిస్తూ ఉంటాడు స్టిల్ శ్యామాత్ శం శబలాత్ శ్యామం ఈ యాత్ర నడుస్తూ ఉంటుంది వీడి ఆ హృదయ ఉండే బ్రహ్మని వీడు ఎప్పటికైనా తెలుసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఉంటే స్వర్గానికి వెళ్లి తర్వాత కావాలంటే మణి జన్మలో తెలుసుకోవచ్చు ఎప్పుడు తెలుసుకున్నా మన యథార్థ స్వరూపం శబలంలో లేదని శ్యామముతన యథార్థస్వమని వీళ్ళు తెలుసుకోవాల్సి అహం శబలాద్్రహ్మల నామూపవ్యాకరణా శ్యామం ప్రపదే హార్దభావం ప్రపన్నోస్య సో ఆ ఇప్పుడు శబలమైనటువంటి బ్రహ్మలోకంలో ఉన్నాడు అంటే చాలా చల్ల చెదురుగా అనేకత్వంతో కామనలతో భోగములతో ఉన్న మనస్సు అనే బ్రహ్మలోకంలో ఉన్నాడు ఈ బ్రహ్మలోకంలో ఎందుకున్నాడు నామరూ నామరూపాత్మకమైన బ్రహ్మలోకంలోకి వచ్చి ఉన్నాడు ఈ బ్రహ్మలోకం నుంచి తిరిగి హృదయంలో బ్రహ్మరూపంగా ఉండే శ్యామాన్ని తిరిగి నేను పొందబోచున్నాను శబలాట్ శ్యామం ప్రపద్యే అతస్తమేవా ప్రకృతిస్వూపమాత్మానం శబలం ప్రపద్యేర్ ఓకే ఎగ్జాక్ట్లీ రివర్స్ ఉన్నది ఎగ్జాక్ట్లీ రివర్స్ అయింది నేను చెప్పుకొచ్చాను ఇట్ హాస్ బిమ్ ది అపోజిట్ ఓకే ఇప్పుడు చేయండి శబల బ్రహ్మ అని ఒక పదం కొంచెం మీరు రీఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది థాట్స్ ఎందుకంటే నాకున్నటువంటి అలవాటు ప్రకారంగా ఒక పర్టికులర్ థాట్ ప్రాసెస్ ని బాగా బలంగా నేను ఫిక్స్ చేశాను ఇప్పుడు దాన్ని రీఎగ్జిస్ట్ చేద్దాం కానీ వస్తువు మాత్రం మనకు తెలిసిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను చాలా సార్లు మీకు చెప్పాను అవ్యక్త వ్యక్త ఇప్పుడు మీరు ఆల్ థాట్స్ డ్రాప్ చేసేసి థాట్లెస్ స్టేట్ లో ఉన్నారనుకోండి సత్య రూపంగా దట్ ఈస్ కాల్డ్ అవ్యక్త ఆ అవ్యక్తం నుంచి వ్యక్తము ప్రకటమవుతుంది అంటే వివిధ రూపములతో ఉన్నటువంటి జ్ఞానమే వ్యక్తం కూడా జ్ఞానస్వరూపమే అవ్యక్తము జ్ఞానస్వరూపమే ఇకచ్చి వ్యక్తంలో నీకు నానాత్మం నీకు భాషిస్తూ ఉంటుంది నామరూపాత్మకంగా అవ్యక్తంలో నానాత్వం విలీనం అయిపోయి ఉంటుంది ఇప్పుడు అవ్యక్తానికి ఒక పేరు వ్యక్తానికి ఒక పేరు పెట్టుకోవాలి ఇంతవరకు నేను ఎలా అవ్యక్తానికి శ్యామం వ్యక్తానికి శబలం ఓకే That is one layer of looking at it. Matanika adhyaktanla in the yaktanla in the yaktanla in the yaktanla in the yaktanla in the yaktanla. You could reverse it. Adhyaktan is a shabala mananda. Yaktan is a shyama mananda. Allah so, Allah Allah uh, Natsho just said to you. Adhyaktanayana Parabrahma. Asal Parabrahma, yaktanayyakta, adhyaktanayana rolding to the atyaktanayana is a turiyama. So, a turiyamaayana Parabrahma undefined awareness ke in the yaktanla uchshindhi. Adhyaktan. మనస్సులో ప్రతిఫలించి అన్ఫైన్డ్ అన్డిఫరెన్షియేటెడ్ అవేర్నెస్ ఉంటే దీనికి మూవ్మెంట్ వచ్చి మనస్సు రూపంగా అయ్యి అది డిఫరెన్షియేటెడ్ థాట్స్ కింద ఉన్నట్లయితే వ్యక్త ఓకే ఈ అవ్యక్తాన్ని సగుణ బ్రహ్మ అంటారు నిర్గుణ బ్రహ్మ ఏమిటి వ్యక్త అవ్యక్తముల అతీతమైనటువంటి తత్వము నిర్గుణ బ్రహ్మ అవ్యక్తము సగుణ బ్రహ్మ మున బ్రహ్మకే మరో పేరు శబల బ్రహ్మ ఓకే ఇప్పుడు అవ్యక్తం నుంచి వ్యక్తం వచ్చింది కదా ఈ వ్యక్తంలో ఇంతకు ముందే నేను వివరించినట్టుగా ఒక ఇండి ఒక పర్సనాలిటీ క్రిస్టలైజ్ అవుతుంది ఒక క్లోక్ ఇస్తాడని ఈ ఐడియాస్ అన్నింటినీ కలిపి ఒక పర్సనాలిటీ సూట్ టైలర్ సూట్ అని చెప్పానే ఆ పర్సనాలిటీ క్రిస్టలైజ్ అవుతుంది ఆ క్రిస్టలైజ్డ్ పర్సనాలిటీ శ్యామా అని అంతే కదా శ్రీకృష్ణుడు అంతే కదా సర్వ జగద్వ్యాపకంగా ఉండేటువంటి ఆ వినీల నిర్గుణ పరబ్రహ్మతత్వం ఏదైతే కలదో అది ఒక చోట ఒక వ్యక్తిగా క్రిస్టలైజ్ అయితే దాని పేరే శ్రీకృష్ణుడు అని ఇప్పుడు ఎవరి శబలుడు శ్యామంగా ఎందుకైనాడు అంటే శబలుడిలో అవ్యక్తమైన శబలంలో డిఫరెన్షియేషను నామరూపములు లేవు ఆ నామరూప వ్యాకరణం కొరకు ఆ శబల బ్రహ్మ ఈ శ్యామంగా పర్సనాలిటీ ఒకటి వచ్చింది ఒకసారి పర్సనాలిటీ వచ్చిందంటే సకల జగత్తు భిన్న భిన్నాలుగా చుట్టూ భాషిస్తూనే ఉంటుంది కాబట్టి నేను శబల బ్రహ్మ నుంచి సెపరేట్ క్రిస్టలైజ్ అయిన ఒక పర్సన్ దీవ రూపుడను ఆ శబలం నుంచి శ్యామాన్ని పొంది ఉన్నాను మళ్లీ ఈ శ్యామావస్థ నుంచి శబలావస్థకి వెళ్ళిపోతాను సో ఇంతకు ముందు చెప్పిన దాన్ని అప్పు తెరగేశారంట అంశం రివర్స్ చేసి ఇప్పుడు చెప్పారు మొత్తానికి రెండు ఉన్నాయి శ్యామాత్ శబలం ప్రపద్యే శాత్ శ్యామం ప్రపద్యే అంతేతనే ఈ భాషలో ఇవి చాలా వ్యామోహాన్ని కలిగిస్తాయి ఒకప్పుడు ఒకసారి అజాగ్రత్తగా ఉంటే దే కెన్ మేక్ యూ దే కెన్ మేక్ యూ స్లిప్ అదేంజర్ ఉంటుంది ఓకే ఇప్పుడు బ్యాక్ ఇప్పుడు అతస్తమేవ ప్రకృతి స్వరూపం ఆత్మానం శబలం ప్రతజ్ఞే ఇత్య ఇప్పుడు ఈ శ్యామ రూపంగా అంటే ఘనీ భవించిన జీవభావంలో ఉన్నాడు వీడు శ్యామ అంటే జీవభావంలో ఉన్న పరమాత్మే కదండి శ్రీకృష్ణుడు అంటే ఏంటి అవతారం ఉంటే ఏంటి అనంతుడు ఒక పరిచ్ఛిన్న స్థితికి దానికే అవతారము అలాగే జీవుడు కూడా వరబ్రహ్మ ఈ హృదయంలో ప్రకటమై దేహేంద్రియ మనస్సంఘాతం చేత కండిషన్ అయిపోతే దానికే జీవభావము అని పేరు దాన్ని శ్యామాగా తీసుకోండి సో ఈ శ్యామ రూపంగా ఉన్నటువంటి ఈ జీవుడు తిరిగి తన యథార్థ స్వరూపాన్ని పొందాలి అంటే ఆ శబల బ్రహ్మను పొందాలి అంటే ధ్యానమునందు ఆ వ్యక్త అవస్థలో అంటే థాట్లెస్ స్టేట్ దాంట్లో నిలిచి ఉండాలి థాట్లెస్ స్టేట్ లో ఎందుకు నిలిచి ఉండడం అంటే చూడండి థాట్ ట్ కి ఆ సత్యవస్తువుని పట్టుకునే శక్తి ఉండదు ఆ సామర్ ాట్ ఎందుకంటే థాట్ దేన్ని పట్టుకుంటుందో అది కాలమునకు బాతీతంగా ఉండదు అది నామరూపములకు కలిగి ఉంటుంది నామ అంటే నేమ్ లెస్ రియాలిటీ టైంలెస్ అండ్ స్పేస్లెస్ రియాలిటీ అని పట్టుకోలేదు కాబట్టి ఈ థాట్స్ నిసి థాట్ క్లెస్టేట్ లో మీరు చేరుకున్న అక్కడ ఉన్నట్లయితే పరబ్రహ్మ తన స్వరూపాన్ని తానే ప్రకటిస్తుంది అటువంటి ఆ ప్రకృతిని నా యొక్క యథార్థ స్వరూపాన్ని నేను పొందుతాను ధ్యానము చేత అని ప్రార్థన ఓకే అక్కడికి రీఆర్గనైజ్ అయింది కదండి సో ఇంకా మిగిలినటువంటి పారాగ్రాఫ్ ఉంది ఇది మనం రి శ్రీకృష్ణాస్ <nigga> <dancing además> <daranMaybe>